ప్రార్థన చేశామండి పరిశుద్ర వేవా చేసా మీకు వందాలైనా సర్వోన్నతుల మా తండ్రి మీకెంతో స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా ఆది సంబతులకు తేవ మీకెంతో వదనాలైనా సమస్త సృష్టికి మూలకారణంగా మా దేవ మీకెంతో వదనాలైనా ప్రవ్వా అబ్రాహ్లోకి చేసిన యొక్క వాగ్దానాన్ని ప్రవ్వ మీ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మా జీవితంలోనికి నడిపించి మమ్మల్ని మీ బిడలుగా స్వీకరించి వాగ్దాన వారసులుగా తయారు చేసినారు దాని బట్టి మీకెంతో వదనాలు కాబట్టి బైబిల్లోని వాగ్దానాలన్నీ మా కొరకు రాయబడ్డాయి ప్రవ్వా మీ యొక్క నామంన అవి మాకు అనుగ్రహించబడ్డాయి కాబట్టి మీకెంతో వదనాలు అర్పించుకుంటున్నాం మీకెంతో స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాం ప్రవ్వా అయినా మేము జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకొని మీ కొరకు జీవించాలా మీ వాక్యాన్ని అనుభవపూర్వకంగా అనేకలా ప్రకటించాలా గొప్ప జనం అందరూ హత సాక్షులు కాబోతుండగా నడిపించాలా అటువంటి సేవా జీవితం అనుగ్రహించిన యథార్థతతో పరిశుద్ధతతోభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఈ యొక్క మీరే మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఈరోజు జూన్ ఇరవై ఏడవ తారీఖు సంవత్సరం బబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా సగం సంవత్సరం అయిపోవచ్చింది కదా ఈ వారంతో అయిపోతుంది వచ్చే నుంచి రిమైనింగ్ హాఫ్ ఇయర్స్ ఆరంభం కాబోతుంది ఉదయ కాలం దేవుడు నాకొక వాక్యాన్ని చూపించింది చాలా భారంగా ఉండే రెండు రోజుల నుంచి చాలా వేదనత నేను ప్రార్థనలో ఎక్కువసేపు ప్రార్థనలు కూర్చుని అయితే ఉదయ కాలం నాకు ఈ యొక్క వాక్యం దేవుడు బయల్పరిచింది ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం కొంతకాలం క్రిందట కూడా ధ్యానించినం ఎనిమిదవ వచనం ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో ఆమోసు ఒక ప్రవచనాన్ని దేవుడు ఒక దర్శనాన్ని దేవుడు చూపించింది ఎనిమిదవ అధ్యాయానికి ముందు ఏడవ అధ్యాయం చాలా ఆశ్చర్యకరమైన అధ్యాయం అనేక పర్యాలు మనం ఆ అధ్యాయాన్ని ధ్యానించినాం కనీసం ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు దాటిపోతుంది ఆ వాక్యాలను ధ్యానించి మనం కొంతమంది మీరు మీకు నేను పరిచయం ఉంటే మీకు తెలిసింటది ఆ వాక్యాలు ధ్యానించాం ఏంటంటే దేవుని ప్రవక్త ఎవరు సైతాను ప్రవక్త ఎవరు గుర్తించడం ఎట్లా అన్న విషయాలు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోతుంది ధ్యానించి కూడా నువ్వు దేవుని ప్రవక్తవా సైతాను ప్రవక్తవా అని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నది యుగ సమాప్తికి వచ్చిన క్రైస్తవ జీవితం ఏడవ అధ్యాయం అంతా దానికి సంబంధించింది ఏడవ అధ్యాయంలో ఇద్దరు ప్రవక్తలు ఎన్కౌంటర్ ఒకరినొకరు ఎదుర్కొంటారు ఎన్కౌంటరింగ్ అంటే ఎదురు ఫేస్ టు ఫేస్ ఆమోసు తన సేవ జీవితాన్ని గురించి ఒక విషయాన్ని చెప్తా ఉంటాడు మరి యాజకునికి నేను గొర్రెలు కాసుకునేవాణ్ణి నేను గొర్రెల కాపరిని పశువుల కాపరిని కాని దేవుని స్వరం నాకు వినిపించింది పోయి ఇసల్ పిల్లకి ప్రకటించమని అందుకు నేను నేను ప్రవక్తని కాను నేను సేవకుని కానే కాదు నేను ఒక ప్రవక్తని కానే కాదు పశువులను కాసుకుంటుంటే నాకు స్వరం వినిపించడం వల్ల నేను ఆ స్వరానికి విధేక చూపించి వచ్చి ప్రకటిస్తున్నాను అన్నాడు చూడండి ఈ విషయం అర్థం చేసుకోలే నీ బ్యాక్గ్రౌండ్ ని నీ ఐడెంటిటీని తృణీకరించే ఈ లోకం ఇది ఎవరో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీకు థియాలజీ కాలేజ్ లో ఏమైనా ఎడ్యుకేషన్ ఉందా నీకు బ్యాచులర్ ఆఫ్ డివినిటీ ఉందా మాస్టర్ ఆఫ్ డివినిటీ ఉందా మాస్టర్ ఆఫ్ థియాలజీ ఉందా ఇటువంటి కోర్సెస్ పాస్టర్లను తయారు చేసే కోర్సెస్ అవన్నీ నీకాసెస్ ఏం లేవు నువ్వు ఏ థియాలజీ కాలేజీకి వెళ్ళొచ్చినావు ఈ ప్రశ్న ఇస్తాయి నువ్వు ఏ థియాలజీ స్కూల్ లో ఇవన్నీ ఏ కాలేజ్ అడుగుతారు ప్రపంచ సేవకులు కానీ థియాలజీ కాలేజ్లలో ఉన్న ఒక యాచకుడు ఆమోసుని ఎదుర్కొంటున్నాడు ఏడవ అధ్యాయం అంతా దానికి సంబంధించింది ఏడవ అధ్యాయంలో ఆమోసు మీద ఒక యాజకుడు అమజ్యా అనే పేరు చూడండి అమజ్యా పదవ వర్షం నుండి అప్పుడు బేతెలలో నీ యాజకుడైన అమధ్య ఇస్రాయల్ యాజైన యురోబామ్ పంపి ఇస్రాయేల్ల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయిచున్నాడు నేరాలు మోపేవాడు సైతాన్ ఎప్పుడు మన సహోదరుల మీద దివరాత్రంలో నేరాలు మోపుతా ఉంటాడు అనేది మనము ప్రణం గంధన ధ్యానిస్తున్నాం వాడు ఆరంభం మొదలుకొని ఆది కాండం నుంచి చివరి వరకు దేవుని బిడల మీద నేర మోపుతనే ఉన్నాడు ఆ విషయం ఇక్కడ మనకు చూపిస్తున్నాడు అమర్య ఆహాజ్ దగ్గరకు పోయి ఆమోసు మీద నేరాలు మోపుతున్నాడు మన ప్రభు మీద ఏరీతిగా వాళ్ళు సర్పంలు నేరాలు మోపిందో అదే రీతిగా ఇక్కడ యాజకుడు సర్పం రూపకంగా ఉంటాడన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది వాక్యం కాబట్టి అమధ్య ఆమోసు మీద నేరం మోపుతున్నాడు ఏమనంటే నీకు వ్యతిరేకంగా ప్రవచిస్తున్నాడు ప్రవచని అంటే ఆమోసుని ఒక ప్రవక్త లాగా గుర్తిస్తున్నాడు ఎందుకంటే పశులం కాసుకునేవాడు వీంతో ఎట్లా మాట్లాడతాడు దేవుడు మోసం గాడు వీడు నాతో మాట్లాడాల దేవుడు ఎందుకంటే నేను యాచకుని నేను చర్చిలో ఒక పాస్టర్ ని నాతో కాబట్టి ఆమోస్ తో ఎందుకు ఆమోస్ తో మాట్లాడాడు అది మోసం అని ప్రూవ్ కొరకు రాజు దగ్గర పోయి మాట్లాడుతున్నాడు తర్వాత పన్నెండవ అసం కష్టపడికి అమధ్య అనే యాచకుడు వాడి హృదయం ఎంత వేషధారణతో నిండి ఉంది అన్న విషయాన్ని చూపిస్తారు చూడండి పన్నెండవ వచనంలో మరియు అమర్ ఆమోస్తితో ఇట్లా నేను దీర్ఘదర్శి అంతవరకు గుర్తుపట్టలేదు ప్రవచనం ప్రవక్త అని ఇప్పుడు ప్రవక్త అని మాట్లాడుతుంది దీర్ఘదర్శి అంటే ప్రవక్త అర్థం దీర్ఘదర్శి తప్పించుకొని యోధ దేశంకు పారిపోమ్ము అక్కడనేమో మన తెలంగాణ భాషలో చెప్పాలంటే పుల్లలు పెట్టింది ఈ యాజే ఆ రాజ దగ్గరపై పుల్లలు పెట్టిండు ఆమోసుకు వ్యతిరేకంగా తెలంగాణ భాషలో చెప్పాలంటే అంటే యాజకుడు రాజుని రెచ్చగొట్టిండు ఆమోసుకు వ్యతిరేకంగా ఇప్పుడు ఆమోసు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు నిన్ను చంపనీకి వస్తుండడు త్వరగా తప్పిపో పారిపో అది వేషధారణ కాబట్టి చూడండి క్రైస్తవ జీవితంలో ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి మన హృదయ మాట్లాడడానికి వీల్లేదు అమర్జాకి ఆమోసకి తేడా గుర్తించడం మనం బాధ్యత నువ్వు ఒక దిక్కు రెచ్చగొడుతూ ఇంకొక దిక్కు నేను పరిశుద్ధుని అని చూపించుకోవడానికి వీల్లేదు నువ్వు ఒక దిక్కు అపవిత్రతలో ఉంటూ ఇంకొక దిక్కు పరిశుద్ధంగా కనిపించడానికి వీల్లేదు అది మోసంతో కూడిన పని కాబట్టి అమర్చ ఆ రీతిగా మోసంగా ఉండి ఆమోసకు గుర్తుపట్టలేడా ఆమోస దేవుడు బయల్పరచలేడా నాకు నిన్న మధ్యాహ్న కాలంలో దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు ఏంటంటే ఆత్మీయ నేత్రములు ఏ రీతిగా మనము పొందుకోవాలనేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితము నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో నువ్వు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఆరాధించేవాడివి దేవుని స్తుంచేవాడివి పరశుధాత్మలో లీనమైపోయి ఎంత కాలం అయింది నువ్వు లీనమై ఆ ప్రశ్న ఇస్తున్నా దేవుడు నువ్వు పరశుధాత్మలో లీనమై ఎంత కాలం నీకు కృపవారులేని ఇచ్చిన ఎన్నో కృపారులు ఇచ్చిన ను ఆ కృప వలను ఏ రీతిగా వాడుతున్నావు దేవుని సేవ కొరకు సంఘక్షేమాభివృద్ధి కొరకు నీకు భాషల వరం ఇచ్చిన ప్రవచన వరం ఇచ్చిన వరం ఇచ్చాను వాక్యము చెప్పే వరం ఇచ్చినను బుద్ధి బుద్ధి వాక్యం చెప్పే వరం ఇచ్చిన ఎన్నెన్నో వరాలు నీకు ఇచ్చినాను నువ్వు ఏరి ఎక్కడ వాడుతున్నావు వాటిని సంఘక్షేమం కొరకు నువ్వు ఎక్కడ వాడుతున్నావు నువ్వు ఎన్ని గంటలు ఆ రోజులలో నన్ను శృతించేవాడు ఒంటరిగా రహస్యంగా ఒక గదిలో తలపేసుకొని ఎంత ఎన్ని గంటలు నువ్వు భాషలలో నన్ను శృతించేవాడవు ఈ రోజు ఏమైపోయినాయి అవన్నీ అని నాకు బుద్ధి చెప్తున్నాడు చూడండి మనము ఇతర్లని గురించి మనము చేతులు పెట్టి చూపిస్తున్నాము కాని ఎప్పుడన్నా చూడండి ఇలా చేయిబెట్టినప్పుడు మూడు మూడు వ్రేలు మనల్నే జ్ఞాపకం చేస్తున్నాయి కదా ఒకటి నువ్వు చేయి చూపిస్తున్నావు మనిషికి మూడు వేలు నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకుంటున్నావు నీ పరిస్థితి ఏంది మూడు సార్లు గమనించుకోని అండ్ ఈ చెయ్యేమో ఈ వ్రేలేమో పైకి చూపిస్తుంది దేవుడు దానికి సాక్షి అని కాబట్టి మూడు నిన్ను నువ్వు పరిశీలించుకో గంటలు గంటలు దేవుడిని స్టించేవాడివి భాషలలో ఆరాధించే ఈ రోజు ఎంతసేపు ఆరాధిస్తున్నావు ఒక గంట ఆరాధిస్తున్నావా నేను అనుకుంటా బహుశా ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలే అరీచులు వేస్తే సాయంత్రం ఒక పది పదిహేను నిమిషాల కంటే చేయలేకపోతున్నా నువ్వు వేసదరాకుండే కనీసము ఒక గంట సేపన్న నువ్వు దేవుణ్ణి స్తుంచి గణపరచకపోతే నీ ఆరాధన సమయంలో నువ్వు వేసదకుండా ఉంటున్నావు నువ్వు చేయకుండా వేరే వాళ్ళని చేయమంటావు అప్పుడు నేను బయలుపరుస్తుంది దేవుడు ఆ రోజుల్లో నువ్వు ఆ రీతిగా చేసినప్పుడు నీకు ఎన్నెన్నో దర్శనాలు ఎన్నెన్నో కళలు కనిపించినాయి పరలోక దర్శనం చూసినావు ఈ రోజు నువ్వు అవన్నీ ఎందుకు చూడలేకపోతున్నావు అంటే నువ్వు ఆ రీతిగా చేస్తలేవు అప్పుడు నాకు అర్థమైంది ఆత్మీయతలు ఎందుకు విప్పాడు అని నీ ఆత్మీయ విప్పాలా ఇప్పుడు ఇక్కడ దూతలు ఉన్నట్లు దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నట్లు దేవుని మహిమ ఇక్కడ ఉన్నట్టు దూతల దూతలు రెక్కలు కొట్టుకుంటున్న శబ్దాలు విన్నాయి ఆ కాలంలో ఈ రోజు ఎక్కడ ఆ శబ్దాలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కనీసము ఒక గంట సేపు దేవుని శృతించగలవా నీ గలిగిన కృపారలతో భాషలలో భాషల నీకుంటే ఒకవేళ సరే మనమంతా కొంతమంది హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్స్ లో ఉంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి కొంత కష్టతరంగా ఉంటుంది బైబిల్ లో ఉంది అది వరం కదా ఉంటాడు ఎప్పటికైనా శాశ్వతంగా నిలిచిపోయాడు వాక్యం రెండు వేల ఆరంభమైన వాక్యము మన కాలానికి ముగించాల్సిందే కొను రాష్ట్ర చూస్తాం అదే విషయం భాషలో దేవుని స్థుతించడం వలన నీ యొక్క ఆత్మీయ నేత్రాలు విప్పబడతా ఉంటాయి కణు మూసుకొని నువ్వు దేవుని స్థుతిస్తా ఉంటే ఆత్మ దిగుతా ఉంటే నీ మీద నువ్వు అనేకమైన ఉచ్చరింపు శక్యం కానీ మూలుగులతో ప్రార్థన చేస్తా ఉంటే దేవుని యొక్క ఆత్మని నీవులో ఉండి ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు అప్పుడు నువ్వు ఆత్మలో ఎదుగుతా ఉంటావు ఆత్మలో ఆయన సన్నిధిలోకి వెళ్లిపోతాంటవు అప్పుడు నీ యొక్క ఆత్మీయతను తెలువబడతాయి తెలిసినప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు చూడగలవు దేవుని యొక్క కృత్యములను నువ్వు ఆత్మలో వాటిని చూడగలవు నీ కళ్ళకవి కనిపిస్తాయి ఈ కళ్ళకవి కనిపిస్తాయి అన్న విషయాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఆ రీతిగా ప్రార్థన చేస్తలేం సరే నా బలహీనత నీకు తెలుసు ఎక్కువసేపు ఇవి వెతకడము నా బలహీనత ఇవన్నీ వెతికి ఇవన్నింటినీ జాగ్రత్తగా రాసుకోవడం కాబట్టి నేను అన్ని గంటలు గంటలు ఆసక్తి నాకు చాలా గంటలు గంటలు ప్రార్థన చేయాలా వర్షిప్ చేయాలన్న ఆసక్తి కానీ గంటలు గంటలు విటి నేను ధ్యానించలేకపోతున్నాను ఇవి ధ్యానించకపోతే నాకు కనెక్షన్స్ దొరకవు కానీ అది ప్రకృతి సహజమైన తలంపు కదా ఇచ్చేవాడు ఆయననే బయలుపరిచేవాడు ఆయననే నీ ప్రార్థన ఆ రీతి ఉన్నప్పుడు అవన్నీటిని యోహను భక్తులకు ఎట్లా చూపించిండవన్నీ దర్శన సరే యోహాను భక్తులకి అవి అర్థమైనా సెకండరీ ప్రైమరీ ఆయనకు అవి చూపించిందా లేదా దానియల్వి కొన్ని అర్థమైన లేవు కొన్ని కాలే అర్థం ఇది ఎందుకు ప్రభు అంటే నీకు అర్థం అని అవసరం లేదు దానియల్ అన్నట్టు కొన్ని మటుకు కూడా అంతే దర్శనాలు చూపించిండు వాటి అర్థం చెప్పిండి కొన్ని కొన్ని అర్థం అయితే అర్థం కావు ఎందుకంటే ఆయన చిత్తం అది నీ నీ జీవితానికే అవి పరిమితి కావు నీ కాలము ముగించినాక కొన్ని వేల సంవత్సరాల తర్వాత నెరవేరే వాటికి వాటిని నువ్వు ఏ రీతికి అర్థం చేసుకోలేవు ఈ మోడర్న్ టైమ్స్ నీకు అర్థం కావు ధాన్యలు కాబట్టి నీకు అవసరం లేదు రెండు వేల ఏడు వందల సంవత్సరాల తర్వాత జరగబోతున్నాయి ఇవన్నీ వాటి నీకు అవసరం లేదు యోహన్ భక్తుడు కూడా అంతే పద్మాసు దీపంలో దేవుడు చూడ దర్శనం ఇవి ఎప్పుడు నెరవేరబోతాయి సంవత్సరాల తర్వాత నువ్వు అప్పవరకు ఉండవు యోహన్ నువ్వు నా సన్నిధిలో ఉంటావు అక్కడి నుంచి నువ్వు చూస్తావు అని నెరవేరడం నువ్వు ప్రవచించిన అవన్నీ నుంచి క్రింద జరగబోయే వాటిని నువ్వు అప్పుడు చూస్తావు అంతరు నీకు అర్థం కావు ఎందుకంటే ఆ శరీరాన్ని దారి వాళ్ళంతా కాబట్టి ఆ జీవితము మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వేషధారణతో రెచ్చగొట్టే మాటలతో ఉన్నట్టు ఉన్నది అది సర్పము గుణగణం కూడా అదే అది రెచ్చగొట్టేది మన ప్రభుకి విరోధంగా రెచ్చగొట్టింది హవని రెచ్చగొట్టి వాళ్ళని పరిశుద్ధతల నుంచి కాబట్టి అమధ్య పరిస్థితి కూడా అదే రీతి ఉంది రెచ్చగొట్టి పరిశుద్ధతల నుంచి పడగొట్టే సేవ జీవితం అతనిది కాబట్టి మనం అట్లా ఉండడానికి వీల్లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత తర్వాత ఏమంటుంది అచ్చటనే భర్తము సంపాదించుకోను అంటే సేవకుడు డబ్బులు సంపాదించుకోలే అన్న విషయాన్ని రెచ్చగొడుతున్న అంటే అమర్జ హృదయం ఏంటంటే నువ్వు నువ్వు రాజు దగ్గరకు వస్తే యరోబాబు దగ్గరకు వస్తే నాకు రావాల్సిన బెనిఫిట్ నాకు నీకు నాకు రాదు నువ్వు వచ్చి రాజు దగ్గర నువ్వు ప్రకటిస్తే నా పొజిషన్ పడిపోతుంది నన్ను లెక్క అప్పుడు నాకు రాదు బత్యం కాబట్టి ఇది డబ్బుకు సంబంధించింది సర్పంలంతా డబ్బుని సంపాదించుకునే గుణంగానే కలిగిన అనే విషయాన్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి అమర్జా మనస్సు భక్తం సంపాదించుకోవడం ఆ మోసు నువ్వు నా నా ఆపర్చునిటీని నువ్వు దొంగలించదు కాబట్టి నువ్వు పారిపోయి అక్కడనే సంపాదించుకో ఇంకో జగ సేవ చేసుకో ఇంకే అక్కడ డబ్బు సంపాదించుకో అక్కడనే నీ వార్త ప్రకటించుము ఇది చాలా జాగ్రత్త చూడండి మనకి ఈ రోజు మీరు ఎక్కడ గానీ పాస్టర్స్ కొట్లాడుకుంటున్నారు ఈ రోజు ఏ నా ఏరియా నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు నా గొర్రెలను నువ్వు దొంగలిస్తున్నావు నాకు రావాల్సిన దశమ భాగంలో నువ్వు దొంగలిస్తున్నావు కొట్లాడుకుంటున్నారు ఎక్కడ చూసినా కొట్లాడుకుంటున్నారు కాబట్టి ఆమోసు చెప్తున్నాడు నువ్వు ఇంకెక్కడ పోయి సేవ చేసుకో అక్కడ సంపాదించుకో పైసలని అప్పుడు ఏం జరిగిందో చూడండి బేతలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణం అయి నీ వికను దానిలో నీ సువార్త ప్రకటన చేయకూడదు నువ్వెవరి చెప్పడానికి ఆమోసుకి దేవుడు బయలుపర్చి పోయి ప్రకటించమని హెరబాంకి విశాల్ దేశంలో కాని ప్రకటించదు నువ్వు అని యాచకుడు చెప్తున్నాడు అది చెత్త పని కాబట్టి అమర్ హృదయ పరిస్థితి ఏదీతి ఉందనేది ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు ఇప్పుడేమంటే చూడండి అందుకు ఆమోసు అమర్ నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడినైన కాని పసుల కాపర్ని మేడి పండ్లు ఏరుకును నా మందలు నిన్ను కాచుకొని చుండగా నన్ను పిలిచి నీవు పోయి నా జనులగు ఇసలు ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను మాట ఆలకించుము అమజ్య ఇస్రా ప్రవచింపకూడదని ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార వీడకూడదని నీవు ఆగ్గావే నువ్వు ఎవరిని ఆగ్గాయడానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రకటించొద్దని మనుషులని మనుషులకి వ్యతిరేకంగా అంటే ఇస్రాయెల్ సంతతి వారికి వ్యతిరేకంగా నువ్వు ప్రకటించొద్దని నువ్వు ఎందుకంటా నన్ను ఆగ్గాయిస్తున్నావు కానీ దేవుడు నాకు ఇచ్చింది ఆజ్ఞ దేవుని నువ్వు గొప్పవాడవా కాబట్టి చూడండి యాచకులు దేవుని ప్రవచనాన్ని ఆపడానికి ఎంత ప్రయాసపడతారు ఇక్కడ ఎన్నిసార్లు మీకు చూపించిన ఆమోసు అమద్య మిఖయా సిద్కీయా తర్వాత ఇంకా ఇంకో ఇంకొక గుంపు చూస్తాం ఎంబ్రేలు మోసని అడగించారు దాని తర్వాత యహోషోని అడిగించిన కాదు కాదు మోసని అడగించారు ఎన్ని ఎంబ్రేలు అడిగించారు తర్వాత కొరేశ్వ కుమార్ని అడి అంటే కురేశ్వ కుమార్ వాళ్ళు యాజకులు కాదు వాళ్ళు ఏమంటాం ప్రవక్తలు ప్రవక్తలు కాదు లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళే గానీ మీరే ఎందుకు యాజకులు ఉండాలంటారు కానీ ఇక్కడ యాచకుడు అయ్యుండి వ్యతిరేకించడం నిర్మియాకి వ్యతిరేకంగా ఇంకొక యాజకుడు లేస్తాడు మిఖయాకి వ్యతిరేకంగా సీతికియా లేస్తాడు ఈ రీతిగా మనం చూస్తాం ప్రతి దశలో ప్రతి యుగంలో దేవుని దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఇంకొకడే దేవుని మందిరంలో నుంచి లేస్తాడు అన్న విషయాన్ని అది చాలా బాహాటంగా మనకి ఇక్కడ కనిపిస్తుంటది అంటే సైతాన్ ఎప్పుడు ఎవరిని పట్టుకుందామని చూస్తుంటాడు దురదృష్టం ఏంటంటే యాజకులు వానికి దొరుకుతా ఉంటారు వాడు ప్రవక్తను పట్టుకోలేడు ఎందుకంటే ప్రవక్త అన్నింటినీ తృణీకరించుకున్నవాడు వాడు ఊరి చివరిన గుడిసెలా ఉంటున్నాడు వాడు రాజా నగరాలలో రాజా అంతఃపురంలో నివసించని వాడు యాజకులు రాజా అంతపురంలో నివసించేవాళ్ళు యాజకు రాజులకి దగ్గర సన్నిహితంగా నివసించేవాళ్ళు రాజా భోగంలో అనుభవించేవాళ్ళు యాజకులు కాని ప్రవక్త ఎప్పుడు ఊరి చివరిన తో కట్టుకొని గడ్డము అంతా చింపిడి జుట్టు వేసుకొని చిన్న గిన్నెలు వేసుకుని ఏందో ఉడకబెట్టుకుని తిన్నోడు ఏం దొరికితే తోటలో పోసుకొచ్చి తినేటోడు స్థానం తిన్నట్టు అంత తృణీకరించుకొని జీవించిన యాజకులు వాళ్ళు ప్రవక్తలు వాళ్ళు రాత్రులు రాత్రులంతా ప్రార్థన చేస్తాడు యశయ్య రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు కదా ఇరుమయ ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తాను అన్నాడు ఏడ్చుకుంటా ఎన్నిసార్లు మనం చూస్తాం అందుకు దేవుడు వాళ్ళతోనే మాట్లాడి గానీ ఈ యాచకులతో మాట్లాడలే సమయాలతో మాట్లాడిండు గాని ఏలితో మాట్లాడలే అది విధానం ఇక్కడ చూడండి ఇప్పుడు ఆమోస్తో మాట్లాడుతుడు గాని ఆమజతో మాట్లాడుతున్నాడు దేవుడు అమజ యథార్థమైన జీవితం అని అంటే అమజాతోనే మాట్లాడిపించి హెచ్చరించేవాడు యరోబాం సహవాసం కలిగింది సర్పంలు తేళ్లు ఎప్పుడు సహవాసం ఉంటాయి రాజులు తేళ్లకి సాదృశ్యం యాజకులు సర్పములకు సాదృశ్యం కాబట్టి సర్పములు తేళ్లు కలిసి ఉంటాయి వాటి సహవాసం ఆ రీతికి ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా పాములను తేళ్లను తొక్టకు నేను మీకు అధికారం ఇచ్చిన అంటే లక్ష మందికి దేవుడు అధికారం ఇచ్చింది పవర్ ఇచ్చింది పాములను తెల్లని తొక్కుట అంటే నిజంగా వాళ్ళని దొక్కడం కాదు వారికి విరోధంగా వారికి వ్యతిరేకంగా నిలబడడం వారికి అపోజింగ్ గా నిలబడి నువ్వు నువ్వు చేసేది తప్పు అని రుజుపరచడం కొరకు మనం వారి బోధ తప్పు అని రుజుపరచడం కొరకు మనం నిలబెట్టి ప్రభు బోధనే కరెక్ట్ అని చూపించడానికి నిలబెడతాను అది నువ్వు అందుకున్న అధికారం వాడి మంత్రశక్తులు నీ మీద పనిచేయవు కాబట్టి అమజ మీద ఇప్పుడు దేవుని యొక్క ప్రవచనము అమోసు దారని చూడండి ఏమని యహో మాట అలకించుము ఇస్రా ప్రవచింపకూడదని ఇసాకు సంతతి వారిని గూర్చి మాట జార వీర్చకూడదనియో వీడకూడదని ఆజ్ఞాపించున్నావే యహో సెలవిస్తున్నదేమనగా నీ భార్య పట్టణమందు వేష్య నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు నీ భూమి నూలు చేత విభాగింపబడను నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు అవశ్యముగా ఇస్రాయేల్ తమ దేశము విడిచి చెరగున బడుదురు అది ప్రవచనం నేను చెప్పేది కరెక్ట్ ప్రవచనం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆముసు దాని తర్వాత ఎనిమిదవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గ్రహిస్తాం చూడండి మరియు ప్రవణ యుహోవ దర్శరీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచను వేసవి కాలము అంటే మనం చూసిన ఒక రెండు మూడు వారాల కనీసం ఒక నాలుగు వారాల క్రితం చూసినాం వేసవి అక్కడ కూడా చూసినాము ఈ బూరల ద్వారా తీర్పు కూడా మనం ధ్యానించినాం వేసవికాలము అన్నప్పుడు అది ఎండాకాలం కదా ఎండకాలము అంటే తేళ్లకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం ధ్యానించినాం కాబట్టి వేసవికాలపు పండ్ల గంప అంటే ఏంటంటే ఎండాకాలము పండ్లు త్వరగా కులిపోతాయి త్వరగా చెడిపోతాయి ఎండిపోతాయి కురి దాని ఊరికనే ఆ వేడి ఉండడం వలన ఏమవుతుందంటే చిన్న చిన్న ఫ్లైస్ ఉంటాయి గాలిలో అవి పోయి వాటి మీద ఫ్లైస్ ఉండి వాటి మీద గుడ్లు పెడతాయి ఆ చిన్న చిన్న ఈగలు గాని చిన్న చిన్న పురుగులు గాని ఆ ఫ్రూట్స్ మీద గుడ్లు పెట్టడం వల్ల ఆ వేడికి ఏమైతాయంటే ఆ గుడ్లు ఏమంటారు వాటిని లార్వే అవుతాయి గొంగలి పురుగులాగా అయితే అవుతాయి చిన్న చిన్నవి ఉంటాయి అయిపోయి అందులో దిగుతాయి పండులోకి దిగి దాన్ని మొత్తం తినేస్తాయి గొంగలి పురుగు తేళ్లకు సాదృష్టమని మనం చూసినాం కొంతకాలం క్రిందట కాబట్టి అవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఫ్లైస్ అందుకే మనం ఫ్రూట్స్ మీద జాగ్రత్తగా కవర్స్ పెట్టాలా ఇళ్లలో దానికి న్యూస్ పేపర్ అన్న చుట్టి పెట్టాలా లేకుంటే జాలి గిన్నెలు దొరుకుతాయి వాటిని దాని మీద పెట్టాలా అప్పుడేమైత అంటే పురుగులు గుడ్లు పెట్ట వాటి మీద ఎందుకంటే వాటికి అదే ఫుడ్ కదా గుడ్డు దాని పెడితే ఆ బిడ్డల ఆ పిల్లలకి అది ఫుడ్ లాగా తయారైతున్నాడు దాని తర్వాత అవి బటర్ఫ్లైస్ లాగా వెళ్ళిపోతాయి చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఉంటాయి కాబట్టి వేసవి కాలపు పండ్ల గురించి ఇక్కడ ఒక ప్రవచనం ఉంది ఆమోస్తాడు అప్పుడు యహోవ నాతో సెలవు నా జన్లకు ఇస్రాళ్లకు అంతము వచ్చి ఉన్నది వేసవి పండ్ల కాలపు పండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిగుండవు అవి కొలిపోయి నశించిపోతాయి అట్లనే నా జనులకు జరగబోతుంది నేను ఇక్కను వారిని విచారణ చేక మానను నేను అంతకు ముందు చూస్తాము ఆమోసు మోస గ్రంథము ఐదవ అధ్యాయంలో నేను ఇకను ఎన్నో మిమ్మల్ని దాటిపోను అన్న విషయము పదహారంలో ఐదవ అధ్యాయము పదహార వర్షంలో దేవుడను సైన్య అధిపతి ప్రభువు యహో విషయంగా నేను మీ మధ్య నేను మీ మధ్య సంపరిం సంచరింపబోచున్నాను గనుక రాజ్య మార్గం అన్నిటిలో వినబడును ఆయన వచ్చే టైంకి రాజమార్గం అంత అంగలార్పు వినబడబోతున్నది వీధిలన్నిటిలోను జనులు కూడి అయ్యో శ్రమ అందరు అంగలార్చుటకు వారు సేద్య గాండను పిలుతురు రోదనము చేయి నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలుతురు ఎక్కడ చూసినా అంగలార్పు కాబట్టి మొదటి నాలుగు బోరల ధ్వని వినబడినప్పుడు ముందు దేవుని ఇంటి యొక్క ఆరంభము తీర్పు దేవుని ఇంటి ఆరంభమాగు కాలము వచ్చి ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం మొదటి నాలుగు బూరలు ఊదినప్పుడు ఫస్ట్ జడ్జిమెంట్ ఫస్ట్ తీర్పు సంఘానికి అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాం తర్వాత చూడండి ఎనిమిదవ అధ్యాయంలో నేను ఇకను వారిని విచారణ చేయక మనను ప్రవేణ యహోవ మూడవ వచ్చాం ప్రవేణ యహోవ సెలవిచ్చినది ఏమనగా వారు పాడు పాటలు ఆ దినం నా హలయ్య పాటలు పాడే వాళ్ళందరూ ఏడ్చుకుంటా పాడతారంట ఏడుస్తారంట అన్న విషయాన్ని ఎక్కడ మందిరంలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రాపం లగును శవములు లెక్కకు ఎక్కువ గును ఎక్కడా మందిరంలో కాబట్టి ఇది ఆరంభమై రెండు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము మన టైంకి అది సంపూర్తి అయ్యేది చూడండి క్రైస్తవ సంఘాలలో ప్రవచనాలు ఒక టైంలోనే అయిపోతాయి దాని తర్వాత ఆగిపోతాయి అన్న విషయం కానీ మనకు దేవుడు చూపించిండు ప్రవచనము ఆరంభమై అది ముగించే టైము కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు మన ప్రభు జ్ఞాపకం చేసిండు పర్వ రాజ్యం ఏదైతే ఉంది స్థితి అంటే అది బాప్తిజము ఇచ్చే యూహాన కాలము మొదలుకొని ఈ రోజు వరకు బలవంతుని చేత పట్టబడింది అంటే రెండు సంవత్సరాల నుంచి దేవుని మందిరము బలవంతుని చేత పట్టబడింది బలవంతుడు అంటే దుష్ట కదా వాళ్ళ చేతుల పట్టబడింది కాబట్టి దాన్ని ఎవర విడిపించగలరు దేవుని బిడల కొరికే ఎదురు చూస్తుంది నన్ను ఎవరు విడిపిస్తారా కాబట్టి లక్ష మంది గురించి రోగుల రాష్ట్ర పత్రిక అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతుంది ఈ సృష్టి ఏకగ్రీవంగా ఇది మూలుగుచున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది ఎదురు చూస్తుంది అంటే లక్ష నలభై నాలుగు మంది గురించి ఎదురు చూస్తుంది ఈ సృష్టి అంటే క్రైస్తవ సంఘం ఎవరు నన్ను విడిపిస్తారా అనే కానీ దాని తెలియదు లక్ష నలభై నెల తెలియదు దేవుని కుమారులు ఎవరు అనేడు హాట్ నువ్వు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అందుకే ప్రభు నాకు నా ఆత్మీయతను విప్పు ప్రభు ఇవన్నీ సలిగా అర్ధం చేసుకునే కంటే నాకు అవసరం అని నువ్వు కొన్ని గంటలు ప్రార్థన చేసి ఇవన్నీ గ్రహించాలా మన క్రైస్తవ సంఘము ఎదురు చూస్తుందంట ఎప్పుడు నన్ను వీడు విమోచింపజేస్తాడు దేవుని చంద తీసుకొస్తాడు ఎవడు నాకు సత్యం ప్రకటిస్తాడు నపుంసకుడు రథ మీద కూర్చొని చదువుకుంటా పోతే గ్రంథము ఏం అర్థం కాకపోతే ఎవడు నాకు ఇవి అర్థం చేస్తాడు ఎవడు నాకు ఇవి చెప్తాడు ఫిలిప్ దేవుని యొక్క ఆత్మ ఫిలిపుని కొనిపోయింది అన్నుంది అట్ల అక్కడ వాట్యం ఆ పుస్తకాలంలో ఫిలిపు దాని ఎంత పర్యతున్నాడు ఎవరు నువ్వు అంటే నేను ఫిలిపు నువ్వు ఎవరు అంటే నేను నప్పుంసక్కుని ఇథియోపియా రాణి దగ్గర నేను నప్పుంసకున్ని నువ్వు ఏం చేస్తున్నావు నేను యశగ గ్రంథం చదువుతున్నా మళ్ళీ నీకు అర్థం అవుతుందా అర్థం అది ఎవరన్నా చెప్తే కదా నాకు అర్థమైంది అంటున్నాడు నపుంసకుడు అదే అదే అదొక ఆత్మీయమైన విధానం దేవుడు మనకు నేర్పుతున్నాడు వాక్యము అర్థం కాకపోతే సకులమే అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు అక్కడ కాబట్టి దాన్ని ఎవరు క్రైస్తవ సంఘము కొన్ని వందల సంవత్సరాల ఇవన్నీ ధ్యానిస్తుంది గానీ ఎందుకు గ్రహించలేకపోతుంది నపుంసకుల్ లాగా ఉండి ఎవరి ఎదురు చూస్తుంది ఫిలిప్ లాంటి వాటి ఎదురు చూస్తుంది నువ్వు ఫిలిప్ లాగా తయారు కావాలా నువ్వు ఇవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అందుకొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది అంట ఎవడని ఎవడు నన్ను ప్రభుత్వం నడిపిస్తాడు ఎవడు ఈ సత్యంలోకి నన్ను నడిపిస్తాడు ఎవడు నన్ను అబద్ధం నుంచి బయట తీసుకొస్తాడు అని ఎదురు చూస్తుంది క్రైస్తవ సంఘం నువ్వు చెప్పకపోతే శవములు లెక్కకు మించినవి అగును శవములు లెక్కకు మించినవి అగును ఎక్కడా మందిరంలో వారి పాటలు ప్రలాపములు అయిపోతాయి అంతవరకు మంచి గంభీరంగా మ్యూజిక్ పెట్టుకొని పాడుకున్న వాళ్ళు మ్యూజిక్ సైలెంట్ అయిపోతాది ప్రతి స్థలం అందును స్థలం కాదు ప్రపంచం ప్రతి స్థలమందును ఇది జరుగుతుంది ఒక్క మందిరంలో కాదు ప్రతి స్థలమందును అవి పారివేయబడును ప్రతి మందిరంలో పాడవేబడతాయి ప్రపంచమంతటా ఇది నెరవేరే ఈ ప్రపంచం నెరవేరే టైంకి మనం సిద్ధమవుతున్నాం మనం ఇప్పుడు ధ్యానిస్తుంటే అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఊరకుండు దేశమందు బిదలను మృంగివేయును దరిద్రలను మాపివేయును వేయను కోరవరా తూముచ్చినదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ చేసి మనము ధాన్యం ను అమ్మునట్లు అమవాస ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకయు చేయునట్లు విశ్రదినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకుని వారులారా వెండికి కొనున్నట్లు పాదరక్షల బీదల వారిని కొనున్నట్లు చచ్చు ధాన్యమును మనము అముదము రెండని విశ్రాంతి దినమున దినము ఎప్పుడైపోవును అని చెప్పుకున్న ఈ మాట ఆలకించుడి కాబట్టి క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది ఫుల్ బిజినెస్ తో ఉంది అని చెప్తుండీ ఇక్కడ ఇస్రాయల్ పలు ఫుల్ బిజినెస్ ఎప్పుడు అమ్ముకుందామా ఎప్పుడు సండే అయిపోతుందా ఎప్పుడు మండే వస్తుందా ఎప్పుడు బిజినెస్ చేసుకుందామా ఎప్పుడు డబ్బు సంపాదించుకుందామా అని అంతీతిని ఆశ్రయించిన వారు బలహీనని ఎట్లా దోచుకుందామా అనే గుణగణం కలిగిన ఇవన్నీ ప్రపంచంలో మనం చూస్తున్నాం క్రైస్తవ జీవితంలో అందుకే వారికి ఈ యొక్క తీర్పు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏడవ వర్షంలో యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని వారి క్రియలను మరువను వారి క్రియలను నేను ఎన్నడను మరువను వాళ్ళు చేసిన విధానం పిలిపించింది ఎందుకు పంపించింది ఎందుకు క్రైస్తలు ఎందుకు పంపించిన వాళ్ళు సర్వలోకానికి వెళ్లి సర్వశ్రేషి ప్రకటించు అంటే ఎవడి ఇండ్లు కట్టుకున్నాడు సారంభి వేసిన గృహంలో నివసిస్తున్నారు వాళ్ళు అని మనం ధరించిన మంచి మంచి ఇండ్లు కట్టుకుని వాళ్ళు గృహాలలో జీవిస్తున్నారు ఆడంబరంగా బిర్యానీలు తింటున్నారు పరమండాలి తింటున్నారు మన రోగాలు రావా ప్రతి క్రైస్తవ కుటుంబంలో డయాబెటీస్ ఇవ్వచ్చు కంపల్సరీ హెల్త్ ని కాపాడుకోవడం తెలియనే కదా వాళ్ళకి ఆ జ్ఞానం కూడా లేకపోయాయి అట్లాంటి వాళ్ళు ఏ రీతిగా అణులకు సాక్ష్యం ఇవ్వగలరు ఏ రీతిగా దేవుణ్ణి ఇతరులకు చూపించగలరు అందుకొరికే కదా వాళ్ళు ఎన్ని వేల మంది వచ్చారు బయటకు మనం తీసినాము యాభై వేల మంది వచ్చారు బబుల నుంచి మందినం కట్టడానికి కట్టాల్సింది పోయి పద్దెనిమిది నెలలే కట్టిండ్రు పద్దెనిమిది నెలలు ఏం చేసారు దాన్ని ఆపేసారు ఎందుకంటే పైసలు వస్తలేవు మందిరం కట్టడానికి పైసలు రాకపోతే దాన్ని ఆపేసి ఎవరి ఇండ్లు వాడు కట్టుకున్నాడు ఇండ్లు కట్టుకోనికి పైసలు వచ్చినాయి కానీ మందిరం కట్టడానికి పైసలు రాలే వాళ్ళకి ఇసల్ పదలకి అక్కడికి వెళ్ళి బయటకు కోరేశ్వర రాజు వాళ్ళకి పైసలు ఇచ్చి పంపించింది పోయి కట్టుకోండి మీకు పర్మిషన్ ఇస్తున్నాను దేవుడు ఇచ్చిన అవకాశం రాజు ద్వారా పొమ్మని కానీ వాళ్ళు వచ్చి స్టార్టింగ్ లో రోషం ఉంటది కట్టుకున్నారు పద్దెనిమిది నెలల వరకే సగం కట్టి వదిలేసారు మందిరం కానీ వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకొని మంచి మందిరం కట్టి గంభీరంగా ఇండ్లు కట్టుకున్నారు ఉంది అక్కడ వాక్యం వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకుని బిజినెస్ చేసిండు మళ్ళీ బిజినెస్ చేసిరు కదా వచ్చిన పైసలతో కట్టచ్చు కాదు మందిరం అట్లా కూడా చేయలేదు మళ్ళీ క్రైస్తవ జీవితం కూడా ఈ రోజు అక్కడ ప్రపంచం సరే వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారు చర్చ్ బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు కానీ చర్చ్ కడతలేరు చర్చ్ అనేది బిల్డింగ్స్ కాదు మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ మందిరంలోనే ఎప్పుడు నివసించానని ప్రభు చెప్పింది తన కుమారుని చేత నిర్మించబడ్డ మందిరంలోనే నివసిస్తాను అంటే మన ప్రభు గురించి మాట్లాడుతుంటారు ప్రవచనం వాళ్ళు అందరూ కుమారుడు సోల్మోన్ గురించి అనుకుంటారు కానీ కానే కాదని వాక్యం మన ప్రభుత్వ నిర్మించే మందిరంలోనే తండ్రి నివసిస్తాడు అంటే మన ప్ర మన దేవుడు నివసిస్తాడు కాబట్టి ఆ విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయడం కోరిక ఇవన్నీ చూపిస్తుంది ఇందును గూర్చి భూమి కంపించదా కాబట్టి బూరల ధ్వని మనం ధ్యానించినప్పుడు చూస్తున్నాం బురలు ఊదినప్పుడు భూమి కంపిస్తుంది అనేది నేను చూపిస్తాను ఆ విషయం మీకు ఇందును గూర్చి భూమి కంపించదా భూమి ఎందుకు కంపిస్తుంది ఇప్పుడు అర్థం చేసుకోండి మనము అవినీతిగా జీవిస్తున్నాం కాబట్టి భూమి కంపిస్తుంది మనము యథార్థంగా జీవిస్తే భూమి కంపించదు హైదరాబాద్కి అర్థిక వస్తుంది ఒక ప్రవచనం ఉంది చాలా కాలం నుంచి దాని ఎంతో కాలం నుంచి ప్రార్థన పూర్వకంగా దాన్ని ఆపుతున్నాం కానీ అది తప్పక వస్తుంది ఒక రోజు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ప్రవచనం కానీ చూడండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దాన్ని ఆపుతున్నాడు కానీ ఒక రోజు అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే ప్రవచనము అది నెరవేరే వరకు అది ఉంటది అట్లా యోనా నినివే పట్టణానికి సంబంధించిన ప్రవచనం నిర్ణయించినం వంద సంవత్సరాల తర్వాత నెరవేరింది ఆ ప్రవచనం కాబట్టి వంద సంవత్సరాలు ఆపింది ఎందుకంటే వాళ్ళు నీతి జీవించారు వంద సంవత్సరాలు కానీ ఒక తరం తర్వాత మళ్ళా అవినీతిని అనుసరించారు కాబట్టి ఆ ప్రవచనం నెరవేరగా తప్పలేదు మళ్ళా ఆ సెకండ్ టైంకి యోనా లేడు క్రైస్తవ జీవితం కూడా అంతే మనం చెప్పేంత కాలం మనం చెప్తాం కొంతకాలానికి మనం కూడా ఉండకపోవచ్చు ఇవన్నీ చూపించడానికి వాళ్ళకి ఇప్పుడు చూడండి తొమ్మిదవర్షంలో ఇవన్నీ ప్రవచనాలు బూరల ధ్వనికి సంబంధించినయే ఇప్పుడు చూడండి ఎనిమిదవ వర్షం ఇందులో కూర్చి భూమి కంపించదా దాని నివాసులు అందరూ అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయుక్ను ఐగుప్త దేశము నైలు నది వలె అది ఉబ్బుకును మిశ్రయము దేశము దేశపు నది వలె అది అణిగిపోవును ప్రవేణ యోహోవ సెలవిషదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాల మందు సూర్యుని అస్తమింప చే పగటివేళ భూమికి చీకటి కమ్ము చే మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును ఇవన్నీ నెరవేరినాయి మొన్న మొన్న డిసెంబర్ లో నెరవేరింది క్రిస్మస్ పండుగ రోజే నెరవేరినాయి ఐగుప్తు ఈజిప్ట్ లో ఆ పెద్ద బాంబులు వేయడము ఎంతో పండుగ రోజు చనిపోయినారు ట్వంటీ మార్నింగ్ పార్టీ చేసుకుంటుంటే పాకిస్తాన్ బాంబులు పగిలినాయి క్రిస్టియన్స్ చాలా మంది చనిపోయినారు ట్వంటీ చేసుకుంటుంటే ఎందుకంటే దేవునికి చూడండి మీరు ఆయనకి ఎందుకు ఇవన్నీ ఇష్టం లేదంటే మీరు తెలియని దాన్ని ఆరాధిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళు పండుగను చేసుకుంటున్నారు ఏం పండుగ చేసుకుంటున్నారు ఏ రోజు కూడా అనులకి ఆరో వచనం నుంచి మనము ఈ విషయాలు ధ్యానిస్తున్నాం ముఖ్యంగా మనం పోయిన వారం ఎక్కడ ఆపినామంటే మూడవ వచనం మూడు నుంచి ఐదు వచనాలు ధ్యానించి అక్కడ ఆపిన వాక్యం పోయిన వారం అధ్యాయము ఆయన ఆయన అన్నప్పుడు జ్ఞాపకం తీసుకోండి తెలుగులో కూడా క్యాపిటల్ ఆ ఉంది క్యాపిటల్ అంటే ఏమంటారు మీరు ఇంగ్లీష్ తెలుగులో ఆ చిన్న ఆ వేరే పెద్ద ఆ వేరే పెద్ద ఆ అన్నప్పుడు మన ప్రభుకి సంబంధించింది చిన్న ఆ అన్నప్పుడు మనిషికి సంబంధించింది అట్లా అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా అర్థమవుతుంది నీకు పెద్ద ఆ అని రాసినప్పుడు మన ప్రభుకి సంబంధించింది చిన్న ఆ రాస్తే మానవునికి సంబంధించింది కాబట్టి అక్కడ ఏముంది చూడండి పెద్ద ఆ ఉంది కదా ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు కాబట్టి ముద్రలు విప్పేవాడు మన ప్రభువే ముద్రలు విప్పేవాడు మన ప్రవ్వే ఇవన్నీ మనకు చూపించేవాడు మన ప్రభు ఇంకా ఎవరు వీటిని విపలేరు ఎవరు చూపించలేరు అన్న విషయం ప్రార్థన చేసుకుంటున్నాం పర్లోకం ఇంచమించు ఇంచుమించు అర్ధ గంట సేపు నిశ్శబ్దం ఆయను అంటే మందిరంలో నిశ్శబ్దం పరలోకం అంటే దేవుని మందిరం దేవుని మందిరంలో అర్ధగంట సేపు ఇంచుమించు అర్ధ గంట సేపు నిశ్శబ్దం ఎందుకు నిశ్శబ్దం ఇందాక ఆమోసునం ధ్యానించిన కదా ఎందుకు నిశ్శబ్దం పాటలు పాడినవారు అంతవరకు అంతవరకు పాటలు పాడినరు వాళ్ళ పాటలు ప్రాపలం ప్ర ఏమైనా శవములుగా మారినాయి అందుకు సైలెన్స్ అర్ధ గంట సేపు పరలోకంలో ఎందుకు సైలెన్స్ అంటే అంతవరకు పాటలు పాడినారు పాటలు పాడి వాడు బాంబులు వేస్తుంటే అయ్యో అయ్యో అయ్యో అని ఏడుస్తున్నారు బాంబులేసిండో వాడు కతలు దూసిండో ఏం చేసినా వాళ్ళ మీద వాళ్ళు వెనకల్లా కత్తిపోతాను చూసినాం ఎస్కల్ గ్రంథంలో గొప్ప జనం వెనకాల వాళ్ళు అయ్యో అయ్యో అనేసి ఏడుస్తారు వాళ్ళ కళ్ళ ముందు ఎంతమంది చనిపోతుంటే ప్రాపంలు ఎత్తి ఏడుస్తారు దాని తర్వాత శవములు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలు శవంలు చూసినాం లెక్కకు మించినవని ఉంది కదా అక్కడ లెక్కింపస్ దాని తర్వాత ఉంది దాని తర్వాత ప్రతి చోట దానికి ముందు లెక్క లేనంత లెక్క లేనంతగా శవములు అని ఉంది అక్కడ అంటే మొత్తము మందిరం అంతా శవంతో నిండితే మరి నిశ్శబ్దం లేకుండా ఏముంట పాటలు పాడతారా ఒకసారి ఏంటి ప్ర ఉంది ఈ విషయం ఇప్పుడు ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ప్రసంగి అధ్యాయం గొప్ప సంబంధించిన బోధ ఇది పన్నెండవ అధ్యాయం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సును సూర్య చంద్ర నక్షత్రమును చీకటి కమ్మకముందే ఇవన్నీ జ్ఞాపకం చేస్తుండూ బూరలధ్వానికి సంబంధించిన బోధయిది సూర్యుడిని చీకటి కమ్ముతుంది అన్న విషయాలు వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్యం నీ సృష్టికర్తను స్మరించుకోను శ్రమలు రాకముందే బుద్ధి తెచ్చుకో నీ బాల్యదనం అంటే బాగా అర్థం చేసుకోండి అది ప్రకృతి సాధ్యమైన బాల్యం కాదు ఎందుకంటే అది ప్రకృతి సంస్థ బాల్యం అయితే ఈ వాక్యము ఈ అధ్యాయము చివరికి వచ్చినప్పటికీ ముసళ్ల గురించి ఉంటది ఇక్కడ బాల్యం గురించి మాట్లాడుతూ అధ్యాయం ముగించటానికి ముసర్ల గురించి ఉంటది కాబట్టి ఈ బాల్యం అది ప్రకృతి సమ కాదు నువ్వు బాలుని వాలే ఉన్నవు దేవుని వాక్యంలో నువ్వు బాలుని వారే ఉన్నవు పాలు దాగే పసిపిల్ల ఉన్నవు అని చెప్తుంది ఈ వాక్యం కాబట్టి నీ బాల్య నీ సృష్టికర్తను స్వరణానికి తెచ్చుకును ఆ దినమున ఇంటి చూడండి ఇప్పుడు చూడండి ఆ దినమున ఇంటి కావలి వారు లిష్ఠులు వంగుదురు విసురు వారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకొందురు కిటికీలో గుండా చూచువారు కానలేకయుందురు తిరుగరాల ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును పిట్ట కూతకు ఒకడు లేచును భయపడి సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరు నిశ్శబ్దంగా ఉంచబడదరు పాటలు పాడేటోళ్ళు మ్యూజిక్ వాయించే వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు నిశ్శబ్దం అయిపోతారు ఆ ఏ రోజు ఎత్తు చోట్లకు భయపడు మార్గంలో ఎందు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వులు పుయ్యును మిడత బరువుగా ఉండును మిడత అంటే బుడ్డ బురుసర కాయ పగులును అంటే జీవితం సంబంధించింది ఏలనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పోవుచున్నాడు వారి నిమిత్తము ప్రాపించు వీధులలో తిరుగుదురు వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధార యొద్ధ కుండ పగిలిపోవును బావి యొద్ చక్రము పడిపోవును మనయినది వెనుక వలే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్కు మరలా వెళ్ళిపోవును అది చాలా ఆసరకరమైన ప్రవచనాలు ఇవన్నీ అంత దీర్ఘంగా అంటే నువ్వు దేని పట్ల విలువ అవన్నీ పోగొట్టుకుంటావు అన్న విషయాన్ని జ్ఞాపం చేసినావు అన్ని పోతాయి నీ జీవితంలో దేనికి విలువచ్చినవో అవన్నీ పోతాయి నువ్వు మళ్ళీ మట్టి గలచవల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఎందుకంటే చూడండి నువ్వు ఈ లోకంలో ఏదో సంపాదించుకున్నావు నువ్వు దేని అధికంగా ప్రేమిస్తావో అది నేను దూరం అయిపోతుంది ఎందుకంటే నువ్వు ప్రభుని ఒక ఇంకో దిక్కు ఈ లోకంలో ఉన్న వసలు ప్రేమించలేవు అది అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి గొప్ప ఆ రీతిగా శ్రమల వెళ్తారన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపం చేస్తుంది ఇప్పుడు చూడండి ఎనిమిదవ అధ్యాయంలో ప్రణాన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆయన ఏడవ ముద్రను ఇప్పినప్పుడు పర్లోక ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను అంతటే నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి వారికి ఏడు బూరలు ఇవ్వబడను ఆరవ వచనంలో అంతటా ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధంగా ఉండి అంటే వాళ్ళకి ఏడు బూరలు ఇవ్వబడినయి వాళ్ళు సిద్ధంగా ఉండరు ఊదడానికి అని చెప్తుండ్రు కానీ మూడవ వచనంలో మటుకు ఎనిమిదవ దూత గురించి చెప్పబడింది అది మనం ఎక్కడ ధ్యానించాం ఎక్కడ వినం గూడం ఏ బోధ లో ఎక్కడ ఏ బైబిల్ సడీలో ఏ చర్చిలో ఎక్కడ ఏ రికార్డింగ్స్ లో మనం ఏడు బోరల ఏడు దూతల గురించి మనం ధ్యానిస్తాం కానీ ఇక్కడ ఎనిమిదవ దూత ఉన్నాడు ఆ ఎనిమిదవ దూత గురించి మనం ధ్యానించాలా ఈరోజు పోయినవరం ఆరంభించినాం ఈ రోజు ముగించుకుంటాం ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర అయిపోతుంది ఆల్రెడీ ఇంకొక ట్వంటీ మినిట్స్ లో ముగించేస్తాం వాక్యం ఈ రోజు వర్షం వరడం వల్ల డిస్టర్బ్ అయిపోయింది టైమింగ్ అంతా జోరుగా వర్షం పడడం వల్ల మూడవ వచనం మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరే ఒక దూత ఏడు కాకుండా వేరే ఒక దూత బాగ్రత్త చేసుకోండి ఈ దూత ఏడు దూతలలో లేడు అని ఈ వాక్యం చెప్తుంది ఈ ఎనిమిదవ దూత వేరే ఒక దూత బాగ్రత్త చేసుకోండి ప్రతి దూతకు ఒక పని ఒక దూత బూర ఊదవాడైతే ఇంకొక దూత ఇంకొక పనికి ఇంకొక దూత యుద్ధానికి ఇంకొక దూత సువార్త చెప్పడానికి గాబ్రియల్ దూత సువర్తమానాన్ని తీసుకోడానికి వచ్చింది మికాయల దూత యుద్ధానికి అట్లా ప్రతి దూతకి ఒక పని ఈ ఈ ఏడు దూతలకి బూరలు ఊదడానికి పని మీకు ఎప్పుడన్నా అర్థం చేస్తున్నారా బూరలు ఎందుకు ఊదుతారో యుద్దంలో యుద్ధం ఆరంభం కాకముందు బాహుబలి సినిమా చూస్తే వరకైనా తెలుస్తుంది అలా యుద్ధాల సీన్స్ ఉంటాయి కదా ఆ యుద్ధం సీన్ లో బ్రదర్ అంటే నేను యుద్ధాల సీన్స్ ఉంటాయి ఏమైనా చూస్తా నేను ఎంటర్టైన్మెంట్ కొరకు అవన్నీ చూడండి సినిమాలు ఎక్కడ యుద్దాలుంటాయో ఆ యుద్దాలల్లా ఎట్లా వాళ్ళు యుద్ధాలు చేసినారు ఆ సీన్స్ అంటే నాకు ఇష్టం వాళ్ళు ఎట్లా యుద్ధాలు చేస్తారు ఎట్లా బూరలు కుదుతారు అవన్నీ నాకు ఇష్టం ఎందుకంటే సరే అది ఎందుకు ఇష్టం లేదు నాకు తెలియదు అంటే భవిష్యత్ భవిష్యత్తులో మనం కూడా ఒక పెద్ద యుద్దంలో పాల్గొనబోతున్నాం మన ప్రభు పక్షంగా నిలబడి సైతాన్ అనుచరులకు వ్యతిరేకంగా యుద్ధం అది నిజంగా జరగబోయే యుద్ధం ఆ యుద్దంలో మనం పాల్గొనబోతున్నాం మనకి అవన్నీ ట్రిక్స్ అవసరం అని నేను అట్లా ఆలోచిస్తలేను కానీ నాకెందుకు ఆ యుద్ధం సీన్స్ అంటే చాలా ఇష్టం అలెగ్జాండర్ గ్రీసు దేశపు మార్ధోనియా దేశపు రాజు అలెగ్జాండర్ మూడు వందల బీసీ అంటే మన ప్రభు పుట్టక ముందు మూడు వందల సంవత్సరాల క్రితం ఉండే అలెగ్జాండర్ ఆయన పర్షియా దేశం మీదకి యుద్ధాన్ని పోతాడు ఆ పర్షియా దేశం మీద పర్షియా పర్షియన్స్ అంటే మీకు తెలుసు కదా పారసిక రాజులు మాదేయులు పారసికులు బైబుల్లో చూస్తాం పెద్ద సైన్యం వాళ్ళది కొన్ని లక్షల సైన్యం వాళ్ళది అంత లక్షల సైన్యం వీళ్ళది కనీసము మూడు వేల మూడు వందలు పోయి ఓడగొడతారు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఉండే సైన్యాన్ని ప్రపంచం ని గడగడది ఆ దేశం మీద వీళ్ళ యుద్ధాన్ని పోయి మూడు వందల మంది పోయి దాన్ని ఉడగొట్టొస్తారు ఆ ట్రిక్స్ నేర్చుకోవడం కొరకు నాకు ఎందుకు అవి ఇష్టం అట్లా అంతేగాని నేను ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు నేనే చూడాను కాబట్టి ఈ మూడో వర్షంలో మరియు సువర్ణ ధూపార్తి సువర్ణ ధూపార్తి అంటే ఒక ధూపం వేసే వస్తువు దాన్ని ఇంగ్లీష్ లో సెన్ష్యూర్ అంటారు ఇంగ్లీష్ లో సెన్ష్యూర్ అంటారు ఇట్లా ఇట్లా రెండు మూడు చైన్స్ ఉంటాయి కింద ఆ చైన్లు ఇంత చిన్న గిన్నెకి కట్టినట్టుంటాయి ఆ గిన్నెకి రంధ్రాలుంటే చుట్టూ కింద ఏమో బొగ్గు వేస్తారు ఆ బొగ్గుకి ఆ రంధ్రాల నుంచి గాలి తగిలి ఆ బొగ్గు మండుతుంది మండినప్పుడు బొగ్గు కణాల మీద సాంబ్రాణి వేస్తే పొగ వస్తుంది ఆ పొగతోని మందిరంలో నింపేవాళ్ళు అన్నట్టు ఈ రోజుల్లో అటువంటి సిస్టమ్స్ లేవు ఈ రోజు పాత్రలు తీసుకుని రోడ్ల మీద ఉంటారు వాళ్ళు ముర్షదులు వాళ్ళు ఏమంటారు ఫకీర్లు ఫకీర్ ముర్షదు అన్నారు కదా ఫకీర్లు అంటారు ఫకీర్లు దాన్ని తీసుకుని పాన్ షాప్ల్లో తీసుకుంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు అన్నట్టు కొంచెం సార్ నీ మొహమ్మీద్కి వచ్చి రుద్దితే నీకు చాలా కష్టం అనిపిస్తుంది మనకు అది తీసుకు దయ్యం వచ్చి పట్టుకుంటుంది అంటారు కొంతమంది మొహమ్మీద్కి రుద్ది దయ్యం వచ్చి పట్టుకుంటుంది కొంతమంది కేవరే ఆ పొగ వేయడం వల్ల ఈ ఈగలు ఇట్లాంటి అన్ని వెళ్ళిపోయి కొంచెం స్మెల్ మంచిగా ఉంటది అన్నట్టు అందుకే ఇచ్చిందేమో కాబట్టి దూత సువర్ణ దూపార్తి పట్టుకుని వచ్చిండ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఎనిమిదవ దూత కాబట్టి వేరే ఒక దూత ఎనిమిదవ దూత చేసే పని నూతనంగా ఉంటది ఆ తక్కిన ఏడు దూతలు ఒకటే పని చేస్తున్నారు కానీ ఎనిమిదవ దూత చేసే పని టోటల్లీ డిఫరెంట్ ఎనిమిది అంటే నూతనమైనది అని అర్థం క్రొత్తది ఏడు అంటే సమాప్తమైనది ఎనిమిది అంటే క్రొత్తది కాబట్టి ఈ దూత చేసేది కూడా క్రొత్తగా ఉంది చూడండి ఏం చేస్తున్నాడు ఆ దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడను బహుగా ధూప ద్రవ్యములు ఇంగ్లీష్ లో ఫ్రాంకెన్సేన్ అని ఉంది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ బైబుల్లో ఫ్రాంకెన్సేన్ అంటే బోలము బోలం బోలం అంటే తెలుసా మీరు విన్నారా బోలం ఎప్పుడన్నా సాంబ్రాంటుంది అది కానీ మంచి వాసన ఉంటుంది అన్నట్టు సాంబ్రానికి బోలానికి తేడా ఏంటంటే ఆ బొగ్గు గనుల మీద కనుల మీద సాంబ్రాన్ని వేస్తే కొంత వింతరక ఉంటుంది పొగ కొంత పసుపుగా వస్తుంది బోలం వేస్తే తెల్లగా వస్తుంది పొగ పర్ఫెక్ట్ తెల్లగుంటది తప్పగా అది తేడా తెలుపు ధనం అన్న విషయం దానికి సంబంధించిన ఇది జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ ఉన్నాయి నాయరా సరే ఎంత మట్టుకోటం ధ్యానిస్తున్నా మనకు తెలియదు ఎందుకంటే స్ట్రాంగ్ నంబర్స్ అనగానే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కడ మనం జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ విన్నాం బైబిల్ కాలేజెస్ ఆరాధన సమయంలో జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ గురించి వినాం ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి అవి కానీ మనము కష్టపడి నేర్చుకోవాలి ఇవన్నీ కష్టపడి నేర్చుకోకపోతే అవి మనకు అర్థంగా సునాయాసంగా వస్తే సునాయాసంగానే మాయమైపోతాయి మన హృదయలకి అవి కష్టపడి వాటిని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మన హృదయంలో కాబట్టి ఇప్పుడు చూడండి ఈ దూత ఏం చేసింది ఆ దూతకి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడను ఎందుకు ఆ దూప ద్రవ్యములతో పరుశుద్ధుల ప్రార్థనలు కలిసిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు ఆ దూప ద్రవ్యము ల పొగ పరుశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను దేవుని బిడ్డల ప్రార్థనలు ఎనిమిదవ దూత టైంలో జరుగుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎనిమిదవ దూత పని ఏందంటే మన ప్రార్థనల్ని దేవుని సన్నిధికి తీసుకొని పోతున్నాయి ఎట్లా ఆ ద్వీపార్థిలో పట్టుకొని ఆ సువర్ణ దూపార్థిలో బహుగా ఇవ్వబడ్డ ధూప ద్రవ్యములు అదే బోలము బోలము సామ్రాని ఇవన్నీ అంటారు బహుగా అంటే సమృద్ధిగా ఆ దూతనికి ఇవ్వబడ్డాయి అవన్నిటిని దాంట్లో వేసుకుంటా పోతా అన్న విషయాన్ని పోలవరం మనం చూపించిన దేవుడు మనం ఎక్కువ ప్రార్థనలు చేయాలి ఈ రోజు ఈ కాలంలో ఎక్కువ గంటలు ప్రార్థనలో కూర్చోవాలి ఉదయం లేస్తే మీరు ఫస్ట్ థింగ్ ప్రార్థనలో గడపండి ఎక్కువసేపు దేవుడిని స్తించండి భాషలలో మీరు ఎన్ని గంటలు చేయగలిగితే అన్ని గంటలు చేయాలి మీకు ఎప్పుడు టైం దొరికేటప్పుడు మీకు ఒకవేళ భాషలవరం ఉంటే భాషలో స్థుతించుకోండి మీకు భాషావరం లేకపోతే మీ యొక్క భాషలోనే స్థుతించుకోండి మీకు ఏ భాష వస్తుందో ఆ భాషలో స్థుతించుకోండి మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో స్థుతించుకోండి తమిళ వస్తే తమిళలో స్థుతించుకోండి ఏ భాష ఘోరం మీకుంటే ఆ భాషను స్థితించుకోండి దేవదత్తల భాష ఉంటే దేవదూతల భాషలో స్థుతించుకోండి మీ సొంత భాష తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏది హిందీ గాని ఏది ఆ భాషలో దేవుణ్ణి స్థుతించుకోండి మీరు ఎన్ని గంటలు స్థుతించుకుంటే అన్ని గంటలు మీరు ఆత్మలో అంచలంచ ఎదిగి ఆ దర్శనాలన్నీ మీకు ఆటోమేటిక్గా అనిపిస్తూ ఉంటాయి పర్లోకప్పుడు దర్శనాలు తెరవబడతాయి మీ కళ్ళు అవన్నీ చూడగలదు అప్పుడు ఆ టైంలో కాబట్టి అందుకు మనం ఇప్పుడు తయారా ఎందుకంటే ఇప్పుడు మన ప్రార్థనలు ప్రభు సన్నిధికి టైం నువ్వు ఇంతకాలంగా చేస్తున్న ప్రార్థన అన్నింటినీ ఆ దూత ఇక్కడ నుంచి తీసుకోబోతున్నాడు మనం ఇన్ని ఆరు సంవత్సరాల నుంచి గొప్ప జనం గురించి ప్రయాసపడుతున్నాం ఇక్కడ ఎక్కడ పోయినా కానీ గురించి గొప్ప ఇవన్నీ మనం చెప్తున్నాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా చెప్తున్నాం వాళ్ళ చెప్పబడ్డ ప్రార్థనన్నీ ఇప్పుడు ఆయన సన్నిధికి వెళ్తున్నాయన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత ఏం జరిగింది ఐదో వర్షాలు ఆ దూత దూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిపులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఏం జరిగింది ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపములు కలిగేను అది కలిగినాక ఏడు బూరలు ఆరంభం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి సీక్వెన్సింగ్ అంటారు టైమింగ్ ఎనిమిదవ దూత ముందు మన ప్రార్థనల్ని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్లినాక ఆ దూపార్తిని తిరిగి మళ్ళా బలిపీఠ మీద ఉన్న నిప్పు రవలతో నింపి భూమి మీద పడేసింది అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు అంటే రెండు సీక్వెన్సెస్ ఫస్ట్ మన ప్రార్థనలు దేవుని సన్నిధి చేరుతాయి జరినాక రెండవ దశలో ఆ దూపార్తులను మళ్ళా బొగ్గులు నింపుకొని నిప్పు కళ్ళు నింపుకొని భూమి మీద పడేసింది అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుండడు భూమి అంటే ఏంటంటే మీకు ఎన్నిసార్లు చూపించిన భూమి అంటే మతపరమైన జీవితానికి సాదృశ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు అన్న విషయం అర్థ క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఆచారబద్ధంగా జీవించే క్రైస్తవ జీవితము భూమితో పోల్చబడింది యథార్థతతో పరిశుద్ధతతో సత్యంలో ఆత్మలో ఆరాధించేవారు ఆకాశవాసులు సగం సత్యం సగం అబద్ధంలో దేవుని ఆరదించే వాళ్ళు భూనివాసులు ఈ విషయాలు మనకు ఎన్నిసార్లు దేవుడు చూపించింది వాక్యపరంగా కాబట్టి ఆకాశ అంటే ఎల్లప్పుడూ నిత్యము గొర్రె పాటు సీను పర్వతం మీద నివసించేవారు ఈ క్షణం మనము ఆయన సన్నిధిలో ఉన్నాం రాష్ట్రపత్రికి తీసినాం దాన్ని ఎన్నిసార్లు మనం మనము అతనితో పాటు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నాం శారీరకంగా శరీరం ఇక్కడ ఉంది గాని మన ఆత్మ మట్టుకు ఆయనతో పాటు క్షణం అక్కడ నివసిస్తుంది అది మీరు చూసుకోవచ్చు మీరా మీ హృదయంలో గొరపిల్ల ఎక్కడ పోతే మీరు అక్కడ వెళ్తున్న రీక్షణం అందుకే ఇవన్నీ మీరు అర్థం చేసుకోలేరు లేకపోతే ఎప్పటికీ అర్థం కావాలి ఖచ్చితంగా అర్థం కావ్వి ఒకవేళ నీకు ఇవి అర్థం అంటే ఇంటెలిజెన్స్ ఇంటలెక్చువల్ గా అర్థమవుతున్నాయి గానీ స్పిరిచువల్ గా ఇవి అర్థం కావు స్పిరిచువల్ గా అర్థం కావాలంటే ఆయన స్పిరిట్ నీలో ఉండాలా ఆయనతో పాటు నువ్వు నివసించాలా మార్తా ఏం చేసింది మరియా ఏం చేసింది రెండు డిఫరెంట్ కేసెస్ కదా రెండు క్రైస్తవ గుంపులు అవి రెండు క్రైస్తవ గుంపులే ఒక క్రైస్తవ గుంపు ఈ లోక పనులలో అలసిపోతుంది ఇంకొక క్రైస్తవ గుంపు ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది అది ఉత్తమమైనది మనం కూడా ఉత్తమకోవాలన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఈ వీటికి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు ధ్యానించాలా మొదటిదిగా దూపార్తి దూపార్తి అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ త్రీ జీరో లో ఏముందంటే థర్టీ థర్టీ నుంచి బయట దిగబడింది కాబట్టి మం మంట వేయడానికి ధూపార్థి అర్థం కాబట్టి ధూపార్తి అర్థం ఏంటంటే దాని పని మండడం మంటను మండించడం దాని పని అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత థర్టీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ లో నుంచి థర్టీ థర్టీ వచ్చింది థర్టీ లో ఏముందంటే ఒక వాసన చెట్టు అని అర్థం బాగా అర్థం చేసుకోండి దూపార్తి ఒక వాసన చెట్టుకు సంబంధించింది అది నిజంగా బంగారము దూపార్తి చేత పట్టుకుని తిప్పేది కాదు అది దేం సంబంధించింది అది ఒక చెట్టుకు సంబంధించింది లేక బోలానికి సంబంధించింది బోలం బోలం అంటాం కదా వాసనకి సంబంధించింది అది మంట మీద వేసరిది అదొక చెట్టు నుంచి బయటకు తెలుసా మీకు సాంప్రానికి కాని బోలం గాని చెట్టు రసము అది గమ్ములాగా బయటకు వస్తుంది ఆ రసము కారి గమ్ములాగా అవుతుంది దాన్ని తీసుకొచ్చి కప్పులలో నింపేస్తారు దాన్ని ఆ చెట్టు ఇట్లా సైడ్ ఇట్లా కట్ చేస్తారు ఇట్లా చెరపాటు అంటారు తెలంగాణ మన హిందీ భాషలో చెప్పాలంటారు చెరపటిస్తారు చెట్టు బెరడుకి చెరపట్టిచ్చి దాని పక్కన ఇట్లా చిన్న కప్పు పెడతారు కట్టేస్తారు దాని కప్పుని అందులో వచ్చి అంతా పడుతుంది అది గమ్ము పడినాక అది ఎండిపోతే సాంబ్రాని అవుతుంది దాన్ని మళ్ళీ ఎండబెట్టి మంచిగా తడి లేకుండా దాంట్లో మొత్తం ఎండబెట్టి దాన్ని ప్యాకెట్స్ అలా చేసి అమ్ముతా ఉంటారు అట్టు అరబ్ కంట్రీస్ అలా బాగా అమ్ముడుపోతుంది మన దేశంలో తక్కువ గానీ అరబ్ కంట్రీస్లో విపరీతంగా అమ్ముడుపోతుంది మన దేశంలో ఏం తెలుసా ఎక్కువ వాళ్ళు కూడా ఏమేస్తారంటే ఆవు పేడతోని వాటిని చేస్తారు ఇంత ఇంత ఇంత లావు ఉంటాయి అవి ఇంత ఇంత ఎంత ఉంటాయి ఆవు పేడతోంది అవి పొద్దున్నే కాల్చి దాని మంట అట్ల అట్లా పెడతారు అది కాల్తా ఉంటది రోజంతా గాలి దాని వాసనంతా నీడుతూ ఉంటుంది ఇంట్లో అది వాళ్ళకి పరిశుద్ధం అన్నట్టు మన దేశంలో మందిరాలలో పెడతారు ఇండ్లో కూడా దాన్ని కాల్చి పెట్టుకుంటారు ఆవు పేడ తోని చేయబడ్డ ఇంత ముద్దాగా అమ్ముతారు సీల్ చేసి నల్లాగా ఉంటాయి అవి మీరు చూస్తారు ఎక్కడన్నా కొన్ని షాప్స్ అలా మీకు ముందు అరగా చిన్న సాసర్లో దాని కాల్చి పెడతారు అది కాల్తా ఉంటుంది రోజంతా అంటే అప్పుడు అక్కడ అది ఆ ప్రాంతం అంతా అన్నట్టు సత్యం తెలియని వాడు చేస్తాడు కాని సత్యం తెలిసిన ఏం చేస్తాడు నీకు సత్యం తెలిసినప్పుడు నువ్వు నీ ప్రార్థనలు సన్నిధికి ధూపం వల్లే చేరుతున్నాయి నువ్వు ప్రార్థన చేస్తున్నావా దినమంతా వాడు దినమంతా కానీ మనం ఏం చేస్తలేమై కదా మనం ఎలా చేస్తున్నావు నువ్వు సేవలో ప్రార్థన చేసే విధానం వేరే అనేకలకు సువార్త ప్రకటిస్తూ ముందు ప్రార్థన చేసి వాక్యం ప్రకటిస్తున్నావు ఆ విధానం వేరే కానీ వ్యక్తిగతంగా నువ్వు అయిన సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అది ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నా ఆ ప్రార్థన దూత తీసుకుని దేవుని సన్నిధి కాని విషయాన్ని థర్టీ ఎయిట్ లో ఏముందంటే ఈ బోలం నుండి తెల్లదనము బయటికి రావడం అని రాయబడింది లేక తెల్ల పొగ అని కూడా చెప్పబడింది ఇక్కడ కాబట్టి దూపార్తి తెల్ల పొగకు సాదృశ్యం తెలుపు దేనికి సాదృశ్యం పరిశుద్ధతకు సాదృశ్యం గొరపిల రక్తంలో వస్త్రములు ఉతుకున్న వారు వీళ్ళు తెల్లని వస్త్రం ధరించుకున్న వీళ్ళు ఎవరు గౌరవపిల్ల రక్తంలో వీళ్ళు మహాశ్రమలకె బయటకు వచ్చిన వాళ్ళు అని దూత చెప్తున్నాడు వీరు మహాశ్రమలకెళ్ళి బయటకు వచ్చి ఆ శ్రమల కాలంలో గౌరపిల్ల రక్తంలో వస్త్రములు ఉతుకున్న వారు అంతవరకు వాళ్ళు తెల్లగలేవు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఈ పొగ తెలుపుకు సంబంధించింది ట్వంటీ లో ఏముందంటే మంచి సువాసన కలిగినది ట్వంటీ త్రీ ఎయిటీ నంబర్ ఇది థర్టీ థర్టీ వన్ బ్యాక్వర్డ్స్ పోతే రూట్ అంటాం నేను కొంతకాలం క్రింద మీకు చెప్పాను కదా ఈ రూట్స్ గురించి ఒక ఒక నంబరు దాని రూట్ నంబర్ అంటే థర్టీ థర్టీ అంటే బ్యాక్వర్డ్స్ పోతే ఒక జగలకు అయిపోద్ది ఆ నంబర్ దాని రూట్ నంబర్స్ అంటారు ఆ రూట్ నంబర్ దగ్గర ఇంకా ఫైనల్ అన్నట్టు మీనింగ్ మనం ఇప్పుడు అక్కడికి రూట్ నంబర్ ఏంటంటే ట్వంటీ త్రీ లో ఏముందంటే టు రష్ టు రష్ అంటే పరిగెత్తడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు బ్రీద్ హార్డ్ అంటే కష్టంగా ఊదడం లేక పీల్చడం కష్టంగా గాలి పీల్చడం లేక బ్లో చేయడం ఊదడం తర్వాత బలి అర్పణ మనం రూట్కి వెళ్లిపోతున్నాం ఇప్పుడు బలి అర్పణ ట్వంటీ అర్థం ఏంది సాక్రిఫైస్ ఇంగ్లీష్ లో సాక్రిఫైస్ అనేది అంటే బలి అర్పణ అంటే బలి అర్పించడం అని అర్థం బై ఫయర్ అంటే అగ్ని చేత బలి అర్పణ తర్వాత ఇమ్మోలేట్ ఇమోలే అంటే నిన్ను నువ్వు కాల్చుకోవడం కొన్నిసార్లు కాల్చుకుంటారు చూడండి రోడ్ల మీద మీరు చూస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది కెరోసిన్ కోసుకొని కాల్చుకుంటారు దాన్ని ఇమ్మోలేషన్ అంటారు సెల్ఫ్ ఇమోలేషన్ అంటారు అక్కడ పదం ట్వంటీ లో తర్వాత స్లాటర్ ఫర్ ఎనీ పర్పస్ అని ఇంగ్లీష్ లో స్లాటర్ ఫర్ ఎనీ పర్పస్ అంటే దే అర్పించబడ వాళ్ళు వాళ్ళందరూ శిరఛేదనం చేయబడుతున్నారు అని అర్థం శిరఛేదనం స్లాటర్ అంటే శిరఛేదనం తర్వాత కిల్ అంటే చంపబడడం ధూపార్థికి సంబంధించిన మీనింగ్ అర్థమైంది మీకు ఎంత కష్టతరంగా ఉందో తెలుపుదనము బలి అర్పణ చంపబడడం మండించడం మండిపోవడం వాసన వాసన చెట్టు నుంచి ఆరంభమీ అసలైన మీనింగ్ ఏంది చివరికి మరణించడం ధూపార్తీకి సంబంధించిన బోధ మన మరణము ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు పాత కాలంలో నిర్గమ్మ కాండంలో చూస్తాం వాళ్ళు బలి అర్పించినప్పుడు బలిపీఠం మీద బలి పశువు కాల్చబడ్డాక అది ఇంపైన వాసనలాగా దేవుని సన్నిధికి చేరింది కదా దాని అర్పణ మన మనము బలి అర్పించబడ్డ వాళ్ళము మన బలి అర్పణ ఆయనకి ఇంపైన వాసనలాగా ఆగ్రహిస్తుంది అదే పదం తెలుగులో ఆయన అటువంటి ఆ వాసనని ఆగ్రహిస్తాడంటే బలి పశువు సంపూర్ణంగా కాల్చబడాల బలిపీఠం మీద కాల్చబడ్డాక దాని మీద నుంచి ఆ ఇంపైన వాసనలాగా ఆయన సన్నిధికి చేరుతాడు లేకుంటే మాంసపు వాసన ఆయనకి ఇష్టముండదు ఫ్లెష్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు ఆయన నీ ఫ్లెష్ మొత్తం కాల్చివేయబడాల అందుకే పరుశుధ అగ్ని కుమరించబడుతుంది మన మీద ఎందుకంటే మన ఫ్లెష్ కాలిపోవాల మనము బలి అర్పించబడ్డ పశువులాగా ఈ లోకంలో తయారు కావాల మనం చేత మనది కూడా ఈ రోజు ప్రతిరోజు బలి అర్పించబడ్డాక మనము ఆ రీతిగా కాల్చబడతామన్న విషయాన్ని జ్ఞాపించం కాబట్టి ఈ తెలుపు తెల్ తెల్ల పొగ దేనికి సంబంధించింది నువ్వు మరణించినప్పుడు నీ మరణము బలి పశువు ఆయన సంధికి చేరుతుంది సువర్ణ ధూపార్తి యొక్క మొదటి మీనింగ్ దానికి సంబంధించింది నువ్వు హత సాక్షివైనాక ప్రినైనా అని అప్పుడు నువ్వు పశ్చాత్తా పడుతున్నావు అంతవరకు నువ్వు పశ్చాత్తా సగం సత్యం సగం గొప్ప గురించి చెప్పవుతున్న వాక్యం సగం సత్యం సగం అబద్దంలో ఉన్న క్రైస్తవ జీవితము వాళ్ళ మెడల మీద కత్తి వచ్చినాక అరే ఫలాని బ్రదర్స్ పలాని సిస్టర్స్ వచ్చి మాకు చెప్తే మేము పట్టించుకోలేకపోయినా వాళ్ళ నిర్లక్ష్యం చేసినాం నన్ను క్షమించినైనా నాకు ఎన్నిసార్లు నువ్వు అవకాశం ఇచ్చినావు నన్ను క్షమించు ప్రవ్వా ఈసారి ఇంకా నాకు ఇంకొక ఛాన్స్ ఈ ప్రార్థన నాకు ఇంకొక అవకాశం ఈ ప్రవ్వా అన్న చివరి ప్రార్థన వాళ్ళు చేసినప్పుడు అప్పుడు సంసోను మరణం అవుతున్నాడు ఆ పైకప్పు ఆయన మీద బడి ఆయన కనిపోతాడు సద్ధాలతో పాటు గొప్ప ఆ రీతిగా మరణించినప్పుడు వారి బలి వారి బలి ఆయన సన్నిధికి ఇంపైన వాసనలాగా తెల్లని పొగ తెల్లని పొగ అంటే అప్పుడు వాళ్ళు తెల్లు తెలిపినారు అప్పుడు తెల్లగా కనిపిస్తున్నారు దేవుని సన్నిధిలో వాళ్ళ ఆత్మలన్నీ తెల్లగా ఆయన సన్నిధికి పోతున్నాయి ఆ దూత వాటికి డైరెక్షన్ చెప్పిస్తుంది ఇప్పుడు పోండండి మీకు అర్థమవుతుందా ఎనిమిదవ దూత సంబంధించిన బోధ మనం ఇంకా మొదటి బూర చేయలేదు కానీ ఎనిమిదవ దూత తన పని ముగించినాకనే ఏడు బూరలు ఆరంభం కాబట్టి ఇంకా కొన్ని వాక్యాలు నేను రాసుకున్నా కొంత క్విక్ గా ఆ మూడవ వర్షాన్ని ముగించుకొని మనం ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం కాబట్టి ఎనిమిదవ అధ్యాయం ఐదవ వర్షంలో ఏముందంటే ఆ దూప్ దూత దూపార్తిని తీసుకుని బలిపీఠం పైన నిపులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపములు నాలుగు ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపములు ఈ నాలుగు మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం బైబుల్ అంతటా ఈ నాలుగు కనిపిస్తా ఉంటాయి పాత నిబంధన కాలంలో కూడా కనిపిస్తాయి మోసే కాలంలో కూడా ఉరుములు ధ్వనులు మెరుపులు కనిపిస్తాయి భూకంపం కనిపిస్తుంది మనకి అవన్నీ క్లుప్తంగా చూపించేస్తాం వాక్యాలు దాన్ని చూస్తాం మొదటిదిగా ఉరుములు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ బైబుల్ ఉందా వరద చూడండి మెరుపులు భూకంపంలో ఉంది కదా ఇంగ్లీష్ బైబుల్లో ముందు ధ్వనుల నుంది చూడండి వాయిసెస్ అని ఫస్ట్ ఫైవ్ వచనం ఐదే కదా చదివేది ఫస్ట్ ఉరుములను ఉందా అనుందా దాని వాయిసెస్ లైటింగ్స్ అనుందా ఓకే తర్వాత అర్త్ తర్వాత మూడున్నాయా నాలుగున్నాయా అందుకు తెలుగులా నాలుగున్నాయా వాయిసెస్ అని ఉంది కదా అంటే నాలుగున్నట్టే వాయిసెస్ ఎక్కడుంది ఫస్ట్ ఉంది కదా తెలుగులో వాయిసెస్ అని లేదు అది తేడా నేను మీకు చెప్పేటది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ కంపేర్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఏదో జరిగిపోయింది గతంలో నేను దాన్ని తప్పు పెడతలేను ఆ బైబుల్ ట్రాన్స్లేషన్ తప్పు జరిగిందని చెప్తలేను ఎందుకంటే ఇంగ్లీష్ బైబుల్లో ఫస్ట్ వాయిసెస్ అనుంది తెలుగు బైబుల్లో ఫస్ట్ ఉరుములనుంది అది తేడా అనేసి మీరు ఇక్కడ కరెక్షన్ చేసుకోకండి తెలుగు బైబుల్లో మీ మైండ్ లోల్మి ఎందుకు చెప్పబడింది అన్న విషయం పరశురాత్మ దేవుడు ఎందుకు పర్మిట్ చేసిండు అది కూడా అర్థం చేసుకోవాలా ముందుకు వెనుక ఎందుకు అయింది వాక్యం అన్న విషయం ఇంగ్లీష్ బైబుల్లో వాయిసెస్ అనుంది దాని తర్వాత థండరింగ్ అనుంది తర్వాత లైట్నింగ్ తర్వాత అర్త్ క్వేక్ అది నేను ఆరుంది అది ఇంగ్లీష్ బైబుల్ లో నేను మీరు చదువుతానని బ్రదర్ చదువుతానిచ్చి ఎంకరేజ్ చేద్దామని అంతే ఒక పెద్ద బైబుల్ తీసుకురా క్లారిటీ ఉంటుంది కదా నీకు ఆ చిన్న చిన్నగా ఉండే అక్సల్గా అది పాత పేపర్ కష్టం కదా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కళ్ళకి సరే మొదటిదిగా ఈ నాలుగు నేను చూపించేసి వాక్యాన్ని ముగించేసుకుంటా ధ్వనులు ఇంగ్లీష్ బైబుల్ ప్రకారంగా వెళ్తున్నాను నేను మొదట ధ్వనులు అంటే వాయిస్ ధ్వని అంటే వాయిస్ అని చెప్పబడింది జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఏముందంటే ఫిఫ్టీ ఫోర్ అది ఫిఫ్టీ త్రీ నుంచి బయటకు వస్తుంది ఫిఫ్టీ ప్రకారంగా బయలుపరచబడడం అనబడింది అని చెప్పబడింది బయలుపరచబడడం డిస్క్లోజర్ ఎ లాంగ్వేజ్ ఒక భాష అని చెప్పబడింది తర్వాత ఒక శబ్దం అని చెప్పబడింది అంటే ధ్వని అంటే దేనికి సంబంధించింది ఒక భాషకి ఒక శబ్దానికి బయలుపరచబానికి అర్థం ఫిఫ్టీ త్రీ సిక్స్టీన్ నుంచి బయటకు వస్తే ఎందుకు ఎందుకు దారితీస్తుంది ఎక్కడి నుంచి దారి తీస్తుంది ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఫోర్ లో ఏముందంటే టు షైన్ అంటే మెరవడం టు లైటన్ వెలిగించడం తర్వాత కనిపించడం అగుపడడం అపియర్ ఇంగ్లీష్ లో అపియర్ అంటే అగుపడడం అంటే కనిపించడం టు షైన్ టు థింక్ ఇన్ని కను అంటే మెరవడం ఇప్పుడు అర్థం చేసుకోండి తూర్పున మెరుపు ఉదయించి పడమటి వరకు ఎరికెత్తిగా అగ్గుపడును మనుషు కుమారి రాకడా కూడా అదే రీతిగా ప్రతి నేత్రము చూచును మన ప్రభు లోకి వచ్చినప్పుడు ప్రతి నేత్రం చూస్తుంది అంట లేదు బ్రదర్ ఆయన వచ్చినప్పుడు కొంతమంది అమాంతంగా ఎత్తపడతారు బ్రదర్ అని చెప్తుంది క్రైస్తవ సంఘం ప్రపంచం కానీ ప్రతి నేత్రము చూచును అని ఇక్కడ వాక్యం మత శివారు త్రినాదం చూసిన వాక్యాన్ని ఎన్ని కాబట్టి ఇక్కడ కూడా కాబట్టి ధ్వని అంటే దేనికి సంబంధించింది అంటే సంబంధించింది ఏదో కనిపించబోతుంది ఈ దూత భూమి మీద అగ్ని కణంలో పడేసినప్పుడు ఇవన్నీ ఆరంభం అవుతున్నాయి అవుతుంది మొదటిది ధ్వని బయల్పరచబడడం తర్వాత ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఇప్పుడు ఫిఫ్టీ త్రీ ఫార్టీ సిక్స్ లూమినస్నెస్ లూమినస్నెస్ అంటే బహుగా బహుగా వెలిగించడం బహుగా వెలుగు బహు వెలుగు కలిగి ఉండడం దాని తర్వాత అగ్ని దాని తర్వాత వెలుగు అని చెప్పబడింది కాబట్టి ఈ ధ్వని వెలుగుకు సంబంధించింది ఆ వెలుగు ఎవరు వెలుగు మన ప్రభుకు సంబంధించింది నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఇది మన ప్రభుకి సంబంధించిన ధ్వనిలాగా కనిపిస్తుంది కదా కొంత ఈ నంబర్స్ డిక్లేర్ చేస్తున్నాయి కొంచెం కిందికి పోతే మనకి ఇంకా అవన్నీ తక్కినా అర్థమైపోతాయి ఫిఫ్టీ త్రీ సిక్స్టీన్ ఏముందంటే అపియర్ అపియర్ కాబట్టి ఇప్పుడు ఫైనల్ మీనింగ్ ఏంటంటే అగ్గుపడడం కాబట్టి మన మనుషు కుమారుడు ఈ లోకంలోకి తిరిగి రావడం అన్న విషని జ్ఞాపకం ఈ దూత ఏడవ దూత భూమి మీద పడవేసినప్పుడు ఇంకా సమాప్తం మనుషు కుమారుడు రాబోతున్నాడు అని జ్ఞాపకం చేయడానికి సంబంధించినది ఈ వాక్యం ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వెలుగు అంటే మన ప్రభు సుంది కృత నిబంధన వెలుగు మన దేవునికి మన ప్రభు గురించి చెప్పబడుతుంది ఎక్కడ వచ్చినా గానీ లోకానికి వెలుగై ఉన్నాడు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి ఇప్పుడు రెండవది ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా రెండవది ఉరుములు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా ఉరుములు తెలుగు బైబిల్ ప్రకారంగా మొదటిది ఇప్పుడు మనం రెండవది చూస్తున్నాము ఉరుములు అని థండరింగ్స్ ఇంగ్లీష్ లో థండరింగ్స్ అనుంది థండరింగ్ అంటే జేమ్ సాంగ్ నంబర్ టెన్ ట్వంటీ సెవెన్ దీంట్లో ఏముందంటే టు రోర్ అంటే గర్జించడం టు రోర్ అంటే గర్జించడం అనుంది థండరింగ్ థండర్ గర్జించుట అని అర్థం కాబట్టి ఆయన కొదమ సింహం వల్లే వస్తాడు అని చెప్పబడుతున్న విషయం జ్ఞాపకానికి వస్తుంది ఇప్పుడు కాబట్టి మొదటిది ఏదైతే మనం చూసినాం ధ్వని ధ్వని వెలుగుకి సాదృశ్యం మన ప్రభుయే ఈ లోకానికి సంబంధించిన వాడు కాబట్టి ఆ ధ్వని మన ప్రభుత్కి సాదృశ్యం మన ప్రభుదే ధ్వని అని చెప్పబడుతుంది దాని తర్వాత ఉరుము తండరింగ్ అంటే గర్జించుట ఆయన గర్జించ సింహం వలే ఈ లోకంలోకి వస్తుంది పదమసింహం వలె అన్న విషయాన్ని ఆయన ఆయన వచ్చే టైం అట్లుంటది అందుకే ఆయన కొధమసింహం వల్ల ఈ లోకంలోకి వస్తుంటే సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారని ఉంది నిర్ణయాలు అధ్యాయంలో మత ఎందుకు పరిగెత్తిపోతారు రొమ్ము కొట్టుకుంటూ సకల గోత్రంలో వారు అంటే అందరూ ఈ లోకంలో అందరూ పరిగెత్తిపోతారు ఎందుకు సింహాన్ని చూస్తే గజ గజ వరుకుతారు మనుషులు దాని ముందు ఏది నిలవడలేదు కాబట్టి ఆయన ఆయన సింహం వల్లే గర్జించేవాడు ఆయన వస్తున్నాడు అంటే ఆ శబ్దానికి ఎవడు తాళలేడు అని చెప్తుంది ఈ వాక్యం తర్వాత ఇప్పుడు మెరుపుల్ మూడవది మెరుపు మెరుపు అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా 796 నైన్టీ సిక్స్ ఫ్రమ్ సెవెన్ అంటే లైట్నింగ్ గ్లేర్ అంటే వెలుగు ప్రకాశము అంటం గ్లేర్ అంటే ప్రకాశమైంది ప్రకాశమానము బ్రైట్ షైనింగ్ అని ఇంగ్లీష్ లో బ్రైట్ షైనింగ్ కాబట్టి బహు ప్రకాశమైనది అని చెప్పబడుతుంది కాబట్టి బహుప్రకాశమైనది ఏం చెప్పండి మన ప్రభు కదా మన ప్రభుకి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత 797 సెవెన్ లో ఏముందంటే 797 నైన్టీ సెవెన్ ఫ్రం లో ఏముందంటే టు ఫ్లాష్ యాజ్ లైట్నింగ్ ఫ్లాష్ యాజ్ లైట్ నింగ్ ఫ్లాష్ అంటే మెరిసిపోవడం ఒకసారి ఇట్లా మెరిసి మాయం ఫ్లాషింగ్ అంటారు మెరవడం ఆయన రాకడా మెరుపుకు సంబంధించింది టు ఫ్లాష్ యాజ్ లైట్నింగ్ లైట్ షైన్ సెవెన్ నైన్టీ ద బేస్ ఆఫ్ 4766, సెవెన్ సిక్స్టీ సిక్స్ ఆదివారం ఇట్లా నంబర్స్ చెప్పుకుంటా కూర్చుంటే ఎట్లా ఉంటే చర్చలో చాలా కష్టం కదా నెక్స్ట్ డే సండే నుంచి ఎవరు దొరకడు ఇది ఏదో వింత పొందిరా ఇది ఆ రాదించి ఏమో చెప్తున్నారు వీళ్ళు ఏం అర్థం కావట్లేదు అని ఖచ్చితంగా అర్థం కాదు ఎందుకంటే గొప్ప జనానికి అర్థం కావు వాళ్ళు ఇంకా పాలు తగ్గే పసిపిల్లల ఉన్నారు కాబట్టి పాస్టర్లే వీటిని ధ్యానం అంటే పాస్టర్లు కూడా ఆ దశలోనే ఉన్నారు ఈరోజు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కానీ ఆయన కృప ఆయన ప్రేమ మన మీద ఉంది కాబట్టి మనకి ఇవన్నీ బయల్పరచండి ఈ రీతిగా అర్థం చేసుకుంటేనే మీరు ఈ వ్యాఖ్యలు అర్థం చేస్తారు లేకుంటే ఈ మెరుపులు దేనికి సంబంధించింది బ్లైండ్ గా చదివేసి వెళ్ళిపోతారు మీ కాలం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి సెవెన్ ఫ్రమ్ ఫార్టీ సెవెన్ స్టార్ ఒక నక్షత్రం అని చెప్పబడుతుంది కాబట్టి లైట్నింగ్ అంటే ఒక నక్షత్రానికి సంబంధించింది అని చెప్పబడుతుంది చెప్పండి వేకువ చుక్క పేతృరాష్ట్ర పత్రికలా ఉంది ఉందా తెల్లవారి వేకువ చుక్క అంటే మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ లో మార్నింగ్ స్టార్ అనేది మన ప్రభుకి సంబంధించిన పేరు ఈవినింగ్ స్టార్ అంటే సైతానికి సంబంధించింది మీకు అర్థమవుతుందా వేకువ చుక్క అంటే మన ప్రభుకి సంబంధించింది ఈవినింగ్ స్టార్ అంటే సైతానికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఫార్టీ లో ఏ స్టార్ లిటరల్లీ ఆర్ ఫిగరేటివ్లీ లిటరల్లీ అంటే ప్రకృతి సహజంగా ఫిగరేటివ్లీ అంటే ఆత్మీయ పరంగా ఆత్మీయ పరంగాను ప్రకృతి సహజంగాను అది ఒక నక్షత్రం అంటుడు కాబట్టి మన ప్రభు ఆత్మీయంగా కూడా మార్నింగ్ స్టారే ప్రకృతి సహజంగా కూడా ఆయన మార్నింగ్ స్టారే అని ఈ వాక్యం ఈ నంబర్ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సెవెన్ అనేది మార్నింగ్ స్టార్ సంబంధించింది చివరిగా ఇంక దీంతో నేను వాక్యాన్ని ముగిస్తాను భూకంపం అర్త్ ఇంగ్లీష్ లో భూకంపం ఫార్టీ ఫ్రం ఫార్టీ ఫైవ్ సెవెంటీ నైన్ ఇక్కడ ఏముంది తెలుసా అని ఉంది కమోషన్ అంటే ఇంగ్లీష్ లో అలజడి లేక ఇందాక చూసిన మనం పాటలకు బదులుగా ప్రాపం ప్రాపం అర్త్ క్విక్ అంటే భూమి కంపించడం కదా అంటే కంపించడం అంటే అలజడికి సంబంధించింది అంటే గందరగోళం కమోషన్ అంటే గందరగోళం అది రైట్ వర్డ్ కమోషన్ అంటే గందరగోళం ఎక్కడ గందరగోళం ఫార్టీ ఫైవ్ సెవెంటీ నైన్ లో ఏముందంటే కమోషన్ ఆఫ్ ది ఎయిర్ అంటే గాలిలో కూడా గందరగోళం అలజడి గాలిలో కూడా అని చెప్పబడుతుంది గ్రౌండ్ టెంపెస్ట్ చాలా బాగుంది ఎప్పుడన్నా పదం మన ప్రభువు ఒకరోజు గలనీయ ప్రాంతంలో సేవ ముగించుకొని ఐదు రొట్టెల రెండు చేపల బోధ మీకు తెలుసు కదా ఐదు రొట్టెల రెండు చేపల బోధ తర్వాత శిశులకు చెప్తాడు మీరు ముందు వెళ్ళిపోండి మీరు ముందు పడవలెక్కి ఎరిచిన వెళ్ళిపోండి నేను తర్వాత వస్తా అంటాడు అని చెప్పి వాళ్ళకంటే ముందే వచ్చేసి ఉంటాడు వాళ్ళు అప్పుడు దిగుతుంటారు పడవ ఈయన ఆల్రెడీ ఉంటాడు ఎందుకు ఎందుకుంటాడు చెప్పండి ఈ విషయం మీకు అర్థం కావాలా ఆయన సృష్టికర్త ఎప్పుడైనా ఆయన ఈ లోకంలోకి రావచ్చు ఈ లోకంలోకి ఎప్పుడైనా బయటికి పోవచ్చు ఆయనకి దీని మీద అధికారం ఉంది ఆయన నీళ్ల మీద నడవగలడు గాలిలో ఆటోమేటిక్గా ఎగురుకుంటా పోగలడు ఎందుకంటే వాటి మీద ఆయనకు అధికారం ఉంది ఇది సైంటిఫిక్ గా అర్థం చేసుకోవాలా అట్ల సాధ్యం బ్రదర్ వాటర్ మీద ఎట్లా నడుస్తానంటే దాన్ని సృష్టించిన దాని మీద అధికారం ఉంది కాబట్టి ఈ ఫిజికల్ లాస్ అంటారు వీటిని సైన్స్ లో ఈ ఫిజికల్ లాస్ ఏంటంటే భూమి ఆకర్షణ శక్తి వీటిని ఫిజికల్ లాస్ అంటారు వాటిని క్రియేట్ చేసిన వాడు కాబట్టి వాటిని తారుమార్ కూడా చేయగలడు కానీ మనకి ఇప్పుడు ఇది నీట పడేస్తే కింద పడుతుంది ఆగదు మధ్యలో అని బ్రదర్ నీకు విశ్వాసం లేదంటావా అది ఫిజికల్ లా ఫిజికల్ లా ప్రకారంగా ఏ దేశానికి పడాలి ఎందుకంటే దేవుడు సృష్టించిన లా అట్లా స్పిరిచువల్ లాస్ కూడా ఆయననే సృష్టించింది కాబట్టి ఆయన రెండింటి మీద అధికారం పొందిన వాడు కాబట్టి ఆయన ఇష్టం నడుచుకుంటూ పోవచ్చు ఆయన అమాంతంగా ఇక్కడ మాయమే ఇక్కడ రావచ్చు తలుపులకి రాలేదా ఆయన మరణించినాక శిష్యులందరూ అందరు ఇంట్లో కూర్చున్నప్పుడు తోమ నేను నమ్మను మీరు చెప్పేది ప్రభు లేచిండే నమ్మను ఎందుకు నమ్ము ఆయన గాయలలో నా అస్తం పెడితే నా బ్రెయిన్ పెడితే గానీ నేను నమ్మను అప్పుడు ఆ క్షణమే ప్రభు అందరికీ దూసుకొని వస్తాడు అంటే ఫిజికల్ లాస్ కి వ్యతిరేకంగా ఆయన వస్తాడు ఈ గొడవలకి వెళ్ళి వాడు దూరగలడా మనం మనం దూరలేం కదా ఆయన దూరగలడు ఎందుకంటే ఆయన ఫిజికల్ లాస్ ని సృష్టించిన ఆయన కాబట్టి ఆయన కోగలడు రాగలడు ఏమైనా చేయగలడు ఆయన మనం అందుకే ఆయనకి సంపూర్ణంగా సమర్పించబడాల ఆయన ఫిజికల్ లాస్ ని తారుమారు చేయగలడు స్వస్థత అనేది ఏంది ఫిజికల్ లాని తారుమారు చేయడమే కదా నీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని తారుమారు చేస్తాడు ఫిజికల్ లా నీ శరీరంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఓన్లీ మెడిసిన్ ద్వారా మంచిగా కావాలా కానీ దాన్ని తారుమారు చేస్తాడు స్వస్థత అనేది ఫిజికల్ లా ఆపోజిట్ అంత డీటెయిల్ గా ఇప్పుడు మనం పోవద్దు ఎందుకంటే మన వాక్యం వేరే ఉంది కాబట్టి ఎవరన్నా సైంటిఫిక్ గా వచ్చి హేతువాది నీ దగ్గరకు వచ్చి ప్రశ్నించప్పుడు నువ్వు వాళ్ళని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నా ఆయన సమస్తం సాధ్యం ఈ లోకంలోకి ఎప్పుడన్నా రావచ్చు ఈ లోకంలో ఎప్పుడన్నా ఆయన పోవచ్చు బయటికి ఆయన ఇష్టం నా ప్రాణము పెట్టుటకు దాన్ని తీసుకునేటకు నాకు అధికారం ఉంది అది వ్యతిరేకం ఫిజికల్ లాకి ఆయన చెప్పిన వాక్యం కాబట్టి భూమి కంపించడం అంటే ఇక్కడ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ లో ఏముందంటే టెంపెస్ట్ అండ్ ఆయబడిన్ టెంపెస్ట్ అంటే ఒక తుఫాను గాలి మీద సముద్ర తుఫాన్ అంటే చూసినావా సముద్రం మీద తుఫాన్ టెంపెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి ఆయన మతవార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో దీనికి సంబంధించిన విషయం మనం ధ్యానిస్తాం ఎవరైనా చదువుతారా మతార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం దాంతో నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తాను సముద్రం మీద తుఫాను షిప్ ఉంటది కదా షిప్ మీద ఆ తుఫాను కి ఆ నీళ్ళన్ని లేసి షిప్ ని కవర్ చేసేస్తా ఉంటాయి దాన్ని టెంపెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో అంతటా సముద్రం మీద చూడండి తుఫాను లేచి ఉండగా చూడండి ఆ దో అలల చేత కప్పబడుచున్నాడు టెంపెస్ట్ అంటే దానికి సంబంధించింది లేక అర్థిక్వేక్ అంటే దానికి సంబంధించింది ఇప్పుడు ఏం జరిగింది చూడండి తర్వాత నిద్రించు కరెక్టే ఆయన నిద్రించున్నాడు కానీ తుఫాన్ అయితే సముద్రం మీద ఉంది అలలు ఓడని కాపీ వేస్తున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి ఇప్పుడు పాట మటుకు పాడతారు నావిక నన్ను నడిపించు జీవ మార్గం నడిపించు నావలో వేసు ఉండగా నన్ను ఎవరు ఆపలేరుగా కాబట్టి నావా దేనికి సంబంధించింది నీకు సంబంధించింది నీ జీవితానికి సంబంధించింది కదా నా నావా అంటే నా జీవితమే నావా నావలో నువ్వు ఉండి నడిపించు నువ్వు చుక్కనిగా ఫిబ్రులి రాష్ట్ర పత్రిక చూస్తాం ఆయన వల్లే ఉండి మనకి డైరెక్షన్ ఇస్తా ఉంటాడు అనేసి ఫిబ్రుల్లో రాష్ట్ర పత్రిక యాకవ పత్రిక చుక్కాని చిన్నది కానీ నడిపిస్తాని డైరెక్షన్ ఇస్తాను పెద్ద పడవ కూడా డైరెక్షన్ ఇస్తా ఉంటాయి కాబట్టి ఆయననే మన చుక్కాని ఆయననే మనం నడిపించేవాడు మన క్యాప్టెన్ ఆయననే నావా మనకు సంబంధించింది కానీ నీ నావాడుతుంది సముద్రం మీద తుఫాను చేత కొట్టబడుతుంది ఆయన మటుకు అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వాక్యాలు మన ప్రభువు ఈ లోకంలో రాబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి ఈ నాలుగో విషయాలు ఎనిమిదవ దూత ఆ దూపార్తిని నింపులతో నింపి పడేసినప్పుడు ఈ ధ్వనులు ఉరుములు మెరుపులు అంతేనా నాలుగు భూకంపం ఇవన్నీ మన ప్రభు ఈ లోకంలోకి వస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాయి మీరనే ఆయన ఈ లోకంలోకి వస్తుండే చెప్పడానికి ఇంకంతగానో చూపించాలనా ఆయన ఈ లోకంలోకి వస్తుండీ ఆ దూత అంత స్పెషల్ గా చూపించాలనా అవును మళ్ళీ స్పెషల్ మన ప్రభుత్వ స్పెషల్ కాబట్టి అంతగా స్పెషల్ గా చూపించాలి అంతే మనము అంత చులకనగా కూడా చేయడానికి వీల్లేదు ఆయన సృష్టికర్త కదా ఆయన ఆయన వచ్చే విధానము ఎట్లా ఉంటది అనేది ఈ ఎనిమిదవ జూత జ్ఞాపకం చేస్తున్నాడు మనకి ఉరుములతో ధ్వనులతో మెరుపులతో భూకంపములతో ఆయన ఈ లోకంలో అడుగు పెట్టబోతున్నాడు ఇది కచ్చితంగా నెరవేరుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే మనుషులు ఆ రోజు సకల గోత్రంలో రొమ్మ కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు మరణం కొరకు వెతుకుతా ఇక్కడ పోయి అక్కడ పోయి చనిపోద్దాం మనిషి అప్పుడు మరణం వాళ్ళకి అవకాశం ఇవ్వదు అందుకనే మనము ఇవన్నిటిని వాళ్ళకి జాగ్రత్తగా ప్రకటించడం కొరకు ప్రభు మనకి చూపిస్తున్నాడు ఇదైనా మనకు చూపించిండు చూసిన మనము మన దగ్గరనే భద్రపరచుకొని సీక్రెట్ గా పెట్టుకుంటే సరిపోదు ఇవి అనేకులకి వెళ్లిపోవాలా అనేకలకి మనం అటువంటి ప్రకటించే బిడ్డలుగా ప్రభు మనల్ని తయారు చేయాలని ప్రార్థిస్తాం పరుశు దురవం మా దేవా మీకు వందాలి అయినా ప్రవ్వా ఇవి మీరు చూపించకపోతే మేం చూడం ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని ఈరోజు మీరు మా మాట్లాడారు ఏడు దూతలుకి ఏడు గుర్రెలు ఇవ్వబడ్డాయి వాటిని ఊదడానికి వాళ్ళు సిద్దంగా ఉన్నారు కానీ వేరే ఒక దూత ఎనిమిదవ దూత వచ్చి ఏం చేసిండు అన్న విషయాన్ని మీరు మాత మాట్లాడినారు ప్రభావ వాటిని బట్టి మీకు ఎంతో బంధనాలు ఈ రోజు మీరు మాకు చూపించినారు మీరు అక్కడ ఎంతో సమీపం లేకపోతే ఇవి మాకు అర్థం కాకపోయేది ఖచ్చితంగా మీరు అక్కడ బహు త్వరలో ఉంది ఆ టైమింగ్స్ మేము వెతుకుతలేం ఖాళీ సూచనలను మేము చూస్తున్నాం ప్రభావ మీరు అనుగ్రహించబడ్డ ఈ యొక్క ఆత్మీయ సతాలను మేము పరిశీలిస్తున్నాం ఆసక్తితో ప్రేమతో వాటిని నేర్చుకోవాలా ఆసక్తితో దాని దానికి అటువంటి ఆసక్తి ఉండే ప్రవ్వాత నిబంధన కాలంలో వృత్త నిబంధన కాలంలో మరియాకి అటువంటి ఆసక్తి ఉండే ప్రభు మాకు అటువంటి ఆసక్తిని పుట్టించేందుకు మీకు ఎంతో వదనాలు ఇవి మేము కేవలం ఇంటలెక్చువల్ గా నేర్చుకోవడం కొరకు ధ్యనిస్తలేం ప్రభు ఒక పని కొరకు మీరు మాకు చూపిస్తారు కాబట్టి మేము ఆ పని నెరవేర్చాలా మా ప్రాణం పోన్ వరకు వాటిని మేము నెరవేర్చాలా అటువంటి కృప భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాపులను దయచేసి సురక్షితంగా ఇంటికి చేర్చమని రానయున్న ఏసుక్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మెన్